ప్రార్థన చేద్దాం స్తోత్రం నైనా పరిశుద్ధుడా మై మోనాథుడా సరిశక్తి మధుడా జీవంగల ప్రభానికే వందనాడు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభావ ఎస్ ప్రభాషంగా వందనాలు మా సజ్జీ లేఖలు పెట్టిన దేవానికి స్తోత్రంలో చెల్లించం ఏమి మేము చెల్లించడం నా ప్రభా నా తండ్రి నీకే వందనాడు ప్రభావ తండ్రి ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన ఈ ధన్యత ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభావ ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు రాణి నడిపించి వాళ్ళకున్న అటంకాలని ండి వచ్చిన పతకబిడని దీవించండి ఆశీర్వదించి స్వస్తపరిచయండి యేసు ప్రభా సేవకు ముందుకు నడిపింపబడాలా దేవా యేసు పాటల ధర మీరు మా మీరు మాతో మాట్లాడండి మాట్లాడే దేవుడు ప్రభా మమ్మల్ని బలపరిచి మీరు రాకడికి మమ్మల్ని అందరి సిద్ధపరుచుకోమని నజడనే సుకుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దీపా సిస్టర్ ఆహానందరమానందమి ప్రియ యేను సగినాకు నాకు బుద్ధి కందానిది ప్రేమన్ వివరిం పవిలగునానందే పరమానందే ప్రియూను సగినకుల తానుది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింప వీలగునా నీచా ద్రోహీనైనానన్ ప్రేమతో చేర్చుకొని నీచా ద్రోహీనైనానన్ ప్రేమతో చేర్చుకొని పాపావు బీ పైకి లేవా నెత్తను పాపాండినన్ పైకి వానెత్త ఆనందమే పరమానందమే ప్రియే సూను సగినకు కొలతాళినిది బుద్ధి కందనిధి ప్రేమన్ వివరిం పవి లగునా ఆనందమే పరమానందమే ప్రియసును సగినకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నలిగిన రెల్లో వాలే నేను విరిగేడి సమయాములో నలిగేడి నేను విరిగేడి సమయములో నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితి ప్రేమతో నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితి ప్రేమతో ఆనందమే పరమానందమి ప్రియూను నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది నిధి ప్రేమన్ వివరిం పవిలగునానందే పరమానంద మే ప్రియూను సగెనాల తాలినిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరిం పవి రుచి కటి వే కలతా చెంది నన్ను కృచి కటి కలతా చెందినా నన్ను కాచి ఓదార్చి తివే బలమీ ఆత్మతో కాచి ఓదార్చి తివే బలమనానీ ఆత్మతో ఆనంద మే పరమానందే ప్రియేసు కొలతాళినిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నందమి పరమానందమి ప్రియూ నొసినకు కొలతాలినిది బుద్ధికంగానిది ప్రేమను వివరింప వీలగునాదు ప్రణానాదుడా నిన్నెప్పుడు నీ గాంతును నాదు ప్రాణనాదుడా నిన్ని ఇప్పుడు నీ గాంతును ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశానాలో కలిగేను ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశానాలో కలిగేను ఆనందమే పరమానందమే ప్రియసును సగినకు నిది బుద్ధికందానిది ప్రేమన్ వివరిం పవి లగునా ఆనందమీ పరమానందమి ప్రియేసు సగిన కురు కొలతాలినిది బుద్ధికందా నిధి ప్రేమన్ వివరిం పవీలగునా మీ ప్రేమ స్వరమున్విని నేను మేలు కొంటినీ నీ ప్రేమ స్వరమున్ స్వరమున్విని నేను మేలు కొంటినీ ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండే ప్రియునీ రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండే ఆనందమే పరమానంద ప్రియూూను సగినకుల తానిది కందానిది ప్రేమన్ వివరింపవీలనా ఆనందరమానంద ప్రియ యూను సకు ప్రార్థిస్తాం పరిషితులకు తండ్రి కృపామేడా ఎస్సు ప్రవానికి ఎంతో వందలనైనా జీవం గల తండ్రి మహోన్నతుడానికి ఎంతో తులి స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని పత్రపరచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగరించినారు నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతా స్థుతులు అర్చించుకున్నమైనా ప్రతి దశలోనైనా మీ కృప మీ సహాయం మాకు అనుగరించి నడిపించిన తండ్రి ఎంతో వందనాలు సురక్షితంగా మా గృహాలు చేయించేందుక ఎంతో వందనాలు ప్రభావ నా దీవానికి స్థుతులు స్తోత్రమైనా ఈ రాతి కలశంలోనైనా మరోసారి ప్రవ్వ మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయించడంనైనా మీ పాదాల దగ్గర మీకు వచ్చినాం మాట్లాడండి మా హృదయాలను సరి చేయని తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వ మీకు పరిశుద్ధతో మేము పాల్పొందాలా ప్రతి దశలో మీ పరిశుద్ధమే కలిగి మేము జీవించాలా కాబట్టినైనా అలాంటి కృప మాకు అనుగించండి వాక్యం మేము ధ్యానించబోతుండగా నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం పరలోకపు జ్ఞానం మాకు అనుగరించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడడం బలపచ్చమని పరిశుధాత్మ దేవ మీ సహాయం మాకు మా హృదయంలో మీరుండండి మీకు చోటిస్తున్నమైనా మాలో ఉండి మహింపొందమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రకటన గంధంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ప్రకటన గంధము మొదటి అధ్యాయము ఆరో వచనంలో కాబట్టి దేవుడు మనకి ఆయన మరణం ద్వారా ఎలాంటి యాజకత్వాన్ని దేవుడు మనకు లాస్ట్ టైం మనం చూసినాం కొన్ని విషయాలు మనం చూసినాం కాబట్టి ఇంకొన్ని విషయాలు దేవుడు మనల్ని ఏ నడిపిస్తే మనం ఆ రీతిగా ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తాడు కాబట్టి మనం అట్లనే ముందుకు వెళ్ళిపోదాం కాబట్టి ఆరో వచనం నుంచి మనం నేను చదువుతాను మనలను ప్రేమించు తన రక్తం మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును కాక హలలుయా కాబట్టి మనందరినీ ఆయన ప్రేమించింది కదా మనలను అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు రక్షింపబడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి ఆయన అందరినీ ప్రేమించిండు కాబట్టి ఎవరైతే ఆయనను స్వీకరించిండ్రో ఎవరైతే ఆయన మాటకు విధేత చూపించిండ్రో ఎవరైతే ఏసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని మారు మనిషి పొంది బాప్తిసం పొంది ప్రభుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించింద్రో వారికే నిత్య జీవం అనుగ్రహించటకు అది దేవుని చిత్తమైంది కాబట్టి ఆయన మరణం ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపములను వాటి అన్నిటి నుంచి మనకి ఎందుకు దేవుడు విడిపించాను అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో మనుషులంతా పాపములు పడిపోయినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని మనిషి ద్వారా ఆయన నెరవేర్చాలనుకున్నప్పుడు కానీ మనిషి అక్కడ ఫెయిల్ అయిపోయినాడు కాబట్టి సైతను మనుషుని మోసగించింది కాబట్టి కుయుక్తి చేత మోసగించబడ్డరు కాబట్టి మానవ జీవితము బలహీనమైన జీవితము కాబట్టి ప్రతి దశలో మనము వాడు మనల్ని మోసగించాలని చూస్తూ ఉంటాడు కుయుక్తితోని ఎలాంటి కుయుక్తి అంటే వాడేసే ప్రతి కుయుక్తులు సునాయసంగా మనుషులు పడిపోతూ ఉంటాడు తెలియకుండానే నువ్వు పడిపోయినవు అనే స్థితి నీకు తెలిసిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది అది నేను అనవసరంగా నేను ఈ శోధన పడిపోయిననే అని కాబట్టి వాడంత కుయుక్తిగా వాడు మనుషుల్ని ఈ రోజు కూడా మోసగిస్తున్నాడు దేవుని సేవకుల్ని ఏ రీతిగా అన్నప్పుడు ఆయన నియమాన్ని ఆయన క్రమాన్ని పక్కన పెట్టి మనుషుల పద్ధతులు మనుషుల విధానాలు మనుషులు చేసే ఆచారాలు పద్ధతులతోని ఈరోజు మనుషుల పాలన మనం ఉంటుంది లాస్ట్ సంఘం అంటే లౌకిక సంఘం అంటే మనుషుల పాలన కాబట్టి సంఘాలు ప్రతి దేవుని బిడల్ని మనుషులు వెళ్తున్నారు దేవుడు రాచు కదా ఆయన ప్రభులాగుండి ఆయన మనం వేలాల్సింది పోయి వీళ్ళే ప్రభులాగుండి వీళ్ళే చెప్పినట్టుగానే మనుషుల్ని చేస్తూ ఆ రీతికి చేయాలని ఏం చేస్తున్నారు దేవుని యొక్క క్రమాన్ని అక్రమంగా మార్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని నామానికి మహిమ ఉండాల్సిన ఆయన నామాన్ని దూషణ పాలు ఆయనకి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగిలిస్తున్నారు కాబట్టి అందుకే ఏషయా గ్రంథంలో ఇరవై తొమ్మిది ఆది పద పద్నాలుగు వచ్చిన ఈ ఈ ప్రజలు పెదవులు తనని గనపరుస్తున్నారు వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది వారు నెలల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకునేయట కాబట్టి పత్తి భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకునే ఏషయా ప్రవచనం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మతైస్ వార్తలు కూడా మన ప్రభు గారిది జ్ఞాపకం చేస్తారు ఎందుకు అనంటే మానవ విధులు అన్నప్పుడు మనుషులు చేసే పద్ధతులు ఆచారాలు కాబట్టి దేవుని నియమాన్ని ఏం చేసిన పక్కన పెట్టేసి అందుకే శాస్త్రంలో పరిశీలతో ఏసు మాట అంటాడు మీరు మీరు పుదినలోను సోంపులోను అన్నిట్లోనే భాగం తీస్తున్నారు బానే ఉంది కానీ ఉత్తమమైంది ధర్మశాస్త్రంలో ఉత్తమమైంది మీరు విడిచిపెట్టినారు అది అది మానక ఇది చేయాల్సింది కానీ అసలైంది విడిచిపెట్టేసి వీళ్ళేం చేస్తున్నారు దేవుని ఆర్గ్యను విచ్చిపెట్టేసి వాళ్ళు చిత్తానుసారంగా ఏదో గొప్ప పని చేసుకుని అని చెప్పి ఆ రీతిగా చేస్తూ దేవుని వాక్యాన్ని వ్యర్థంగా వాళ్ళు మనుషులకి అభ్యసింపజేస్తున్నారు కాబట్టి ఆ రీతిగా ఈ రోజు ఎలాంటి దేవుని సేవకులైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభు కొరకు వాళ్ళు సేవ చేయాలా ఏ రీతిగా మనం పరిచర్ చేయాలా ఏ రీతిగా ప్రభుని అనేకులు చూపించాలా అనే విషయము ఈ రోజు కూడా అనేకులకు అర్థం కాని స్థితిలో ఉంది ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మకు చోటు ఇవ్వలేదు దేవుని ఆత్మ సత్యని బయలుపరచడానికి ఆయన పరిశుధాత్మలు వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి పోతున్నాడు ఫస్ట్ శక్తి నందితులన్నాడు తర్వాత సర్వసత్యంలో పోతున్నాడు అప్పుడు మీరు బూధిగంతుంది సాక్షులుగా ఉంటారన్నారు కాబట్టి పరిశుద్ధాత్మకు చోటు లేదు ఎక్కడ తీసినా కూడా లోదు ఏదో కొన్ని సంఘాలు ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ నడిపింపు కాబట్టి ఆ పరిశుధాత్ముడు సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంటాడు కదా ఏసు నా వాటిలోనే తీసుకొని మీకు బోధించను సంభవింప ఒక సంగతుల్లో మీకు తెలియజేయనుడు కాబట్టి ఏం సంభవిస్తుందో పరిశుధాత్మకి తెలుసు అంటే దేవుని ఆత్మ అవి మనకు బయలుపరుస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి యుగ సమాప్తి చివరి మనం ఉంచేసినప్పుడు ఎలాంటి సేవా జీవితంలో దేవుడు మనల్ని పెట్టిండో ఈ రోజు ఏ రీతిగా అది నడుస్తుంది కాబట్టి ఆయన ప్రేమించి ఆయన రక్తం వలన మనల్ని పాపం నుంచి విడిపించి చేసి చేసి ఆయన ఏం చేస్తున్నక్కడ రెండో భాగంలో ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను కాబట్టి ఒక రాజ్యంగా ఒక యాజకులుగా దేవుడు చేసిండు ఆయన మరణం ద్వారా ఒక యాజకత్వాన్ని దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి ఈ రోజు పరలోక రాజ్యం బలవంతుల చేతిలో పట్టబడందంటే ఇలాంటి వాళ్ళన్నట్టు ఆయన రాజ్యాన్ని బలవంతంగా పట్టుకున్నారు బలవంతంగా వాళ్ళు జబర్దస్తి చేసి మనుషుల్ని ఏల్తున్నారు ఈ లోకప విధానాలు ఈ లోకప పద్ధతులు మీరు చూడొద్దు ముట్టవద్దని దేవుడు చెప్తే వాటన్నిటిని పక్కన వాళ్ళ సొంత లాభంతో సొంత విధానాలతోని దేవుని వాక్యాన్ని బోధించి మనుషుల్ని తప్పు మార్గంలోని ఆయన మార్గం వాళ్ళు దారి తొలగించి వారి యొక్క ప్రకారంగా నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకు దేవుడిని ఆ రీతికి పెట్టినప్పుడు నీ లెక్క దేవుడికి అప్పజెప్పాలా నీ యాజకత్వం నీ లెక్క అప్పజెప్పాలకు దినం చూడండి ఇలాంటి వాళ్ళే దేవుడు అంటాడు ప్రవ్ నీ నాములు మేము ప్రవశించలేదా నీ నాములు మేము వెళ్ళగొట్టలేదా రోగులను స్వస్థపరచలేదా అంటే ప్రవ్ అంటున్నాడు అక్రమంగా చేయవాలారా మీరు ఎవరో నాకు తెలియదు నా నుంచి మీరు వెళ్ళిపోనంటాడు దేవుడు దేవుని సేవకులని ఆ రీతిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు వీళ్ళు మీరు ఎలాంటి యాజకత్వం చేసి ఎలాంటి దేవుని సేవకులు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించి మనుషుల్ని ప్రభుత్వం అంతా పోయి ఈ లోక పదార్థంగా చేసి దేవుని వాక్యాన్ని ఉల్లంగించి ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు ఏం వాళ్ళని విరోధులుగా తయారు చేసింది తిరుగుబడతాను ఇదంతా తిరుగుబడతానని సందేశం కాబట్టి ఎందుకు యాజిక దేవుడు తయారు చేసింది కాబట్టి మనం అందుకే చూస్తాం కదా అలా ఎందుకు యాజకులుగా దేవుడు చేసిడు మరణం దొరన్నప్పుడు మనం చూస్తాం ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో నిన్నటి దిన వాక్యం చూసినాం ఇక్కడ మనం ఏం చూస్తున్నాం ప్రతి ప్రధాన యాజకుడు అంటే ప్రతి ఒక్కరు పాత నిబంధన కాలంలో ఎట్లా అంటే పాత నిబంధన కాలంలో యాజకుడు ఉన్నాడు కాబట్టి యాజకుడు కలిసి ఏం చేస్తాడు బలి పశువులు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మనుషులు నిమిత్తం అతను బలి అర్పిస్తాడు అక్కడ మోసే చెప్పిన ఆ గుడార ఎక్సైడెన్స్ నిర్గమ కాలంలో దేవుడు చెప్పిన ఆ గుడారంలో ప్రత్యక్ష గుడారంలో అక్కడ ఎన్నో భాగాలు ఉంటాయి కదా పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణము అనుల ప్రాంగణము అని అరలాగా అనిపిస్తూ ఉంటాయి కానీ ఆ స్థలంలో అన్నిలు బయట ప్రాంగంలో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు ఆ మార్గంలో నుంచి అన్నిల ప్రాంగంలో దేవుడు అక్కడ విని వాళ్ళు వాక్యం వినాల కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయల్ ప్రజలు ఆ స్థలంలో బిజినెస్ చేసినట్టు మనం చూస్తాం అక్కడ అయితే ఈ యాజకులు ఏం చేస్తారంటే పాత నిబంధన కాలంలో ఉన్న విషయాలు మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అది కొత్తగా ఆత్మీయ స్థితులు ఏ రీతిగా మారింది అనే మరణం ద్వారా ఎలాంటి యాజకత్వాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ రోజు అనేది మన జ్ఞాపకం చేయబడుతుంది ఏ రీతిగా ఉన్నప్పుడు ఆ నిబంధన పాత నిబంధన కాలంలో ఈస్ట్ ఫేసింగ్ లో ఈస్ట్ లో ఆ ఎంట్రెన్స్ ఉంటుంది కాబట్టి అతి పరిశుద్ధ స్థలం ఎక్కుంటుందంటే వెస్ట్ ఫేసింగ్ లో అంటే పరమట తూర్పు పరమటంటారు కదా కాబట్టి వెస్ట్ లో అతి పరిశుద్ధ స్థలం ఉంది కాబట్టి ఈస్ట్ లో ఎంట్రెన్స్ ఉంది అన్నిలు బయట ఉన్నారు అదొక భాగం కాబట్టి ఈ లోపల భాగంలో బలి అర్పణలు అవన్నీ ఉంటాయి కాబట్టి బలిపీఠం ఉంటుంది అక్కడ బలులు అర్పించాలా కాబట్టి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అర్పించిన తర్వాత ఏం చే అక్కడ శుద్ధీకరణ ఆచారం అనేది అక్కడ గంగాలం ఉంటుంది అక్కడ స్నానం చేయాలా అంటే శుద్ధీకరించుకోవాలంటే వాపీసానికి సాదృశము బలి అర్పించాలా నీ పాపము నిమిత్తము తర్వాత అక్కడ అక్కడి వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు కానీ యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏం అరలు ఉంటాయి అక్కడ రొట్టెలు ఉంటాయి తర్వాత దీపస్తంభం ఉంటుంది మందస పెట్టి ఇవన్నీ మనకు అరలు కనిపిస్తూ ఉంటాయి స్థలంలో అవన్నీ దేవుడు మోసకి చెప్పిన విధానం అయితే ఈ యాజకులు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికే తీసుకొచ్చి ఆ బలి దర్పించి అక్కడి నుంచి వాళ్ళు బయటికి పంపేస్తారు కానీ పశుత స్థలంలో వాళ్ళు తీసుకొస్తలేరు కాబట్టి ఈ యాజకులు అక్కడే ఉంటారు అక్కడే ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దూపం వేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటల దూపం వేస్తా ఉండాలా వాళ్ళకి ఆకలినప్పుడు ఆ రొట్టెలు తినాలా ప్రభు ప్రభురాత్రి భోజనం సాదృశ్యం ఇవన్నీ ఏ ప్రభుకే సాదృశ్యం ఈ రోజు నీకు నాకు కూడా సాదృశ్యం ఇవన్నీ ఆత్మీయ సత్యాలు కాబట్టి అక్కడ దీపస్థానం అంటే ప్రభు కొరకు వెలుగుగా ఉండాలా మనం కాబట్టి ప్రతి ఆత్మీయ సత్యము ప్రభుకు సాదృశ్యం తర్వాత నీకు నాకు కూడా సాదృశ్యం ఆయన జీవితంలో ఎట్లా నెరవేరినయో ఈరోజు నీ నా జీవితంలో అవి నెరవేరాలా కాబట్టి ఇవన్నీ అక్కడ ఉంటే సమస్యనికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు కూడా పోలేని స్థితిలో ఉన్నారు అతి పరిశుద్ధ స్థలంలో కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే వాళ్ళు అక్కడే ఉండి ధూపం అక్కడే ఉన్నారు కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి పోలేని స్థితులు ఉన్నారు తర్వాత ఈ యాజకులు పోలేని స్థితులు ఉన్నారు తర్వాత ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రభుని చూపించాల్సింది పోనిచ్చే వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి అక్కడికే ఎనుక పంపిస్తున్నారు అంటే పాత నిబంధన కాలంలో ఆ విధానం అట్లా ఉందన్నమాట కాబట్టి అతి స్థలంలో నువ్వు పోవాలంటే ఇరవై గంటలు అక్కడ ప్రార్థన విజ్ఞాపనం చేయాలా కాబట్టి కానీ ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే ఈరోజు మతపరంగా చూస్తే వారానికి ఒకసారి లేక సంవత్సర నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటారు తర్వాత అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉంటారు కాబట్టి ఇరవై నాలుగు గంటల ధూపం వేయాలా అంటే ధూప వేదికంటే నీ హృదయానికి సాదేశం ప్రతి రోజు నీ హృదయమైన బలిపీఠ మీద దేవుని అగ్ని మండుతూనే ఉండాలా నువ్వు ధూపం వేస్తూనే ఉండాలా అప్పుడు ధూపం వేస్తూ ఉన్నప్పుడు తర్వాత ఒక ఒక టైం అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు ప్రవేశించాలంటే కాబట్టి వీళ్ళంతా కూడా అక్కడ తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారు అల్పణ చేస్తున్నారు తర్వాత వాళ్ళకి శుద్ధీకరణ ఆచరణ చేస్తున్నారు తర్వాత అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతున్నారు కానీ పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళని ధ్యానిస్తలేరు ఈ రోజు సేవకులు కాబట్టి ఇలాంటి యాజకత్వంలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ప్రభుని ఎట్లా చూపించాలా వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళు ప్రభుకి వాళ్ళని పరిచయం చేయాలా ఏ రీతిగా వాళ్ళు ఆత్మీయ స్థితిలోకి వాళ్ళని తీసుకొంపుపోవాలా అనేది ఈ రోజు కూడా ఎవరు కూడా అది చేస్తలేరు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి తర్వాత చెప్పి శిష్యులుగా చేయమన్నాడు కాబట్టి అది చేస్తలేరు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయినారు ఉండి వాళ్ళని తీసుకొని పోనే స్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ బయట ఇంకొక ఆవరణం ఉంది అన్నిలు కాబట్టి మొదట మొదట మన జీవితం ఎట్లుందంటే అన్ని లాగా ఉన్నప్పుడు మనం ఏం చేసినాం ప్రభు మార్గం నేనే మార్గం సత్యం జీవం అన్నాడు నాదారు తప్ప ఎవరు కూడా తండ్రి రాలేదన్నాడు కేవలం ఏసు ప్రభు ద్వారానే కాబట్టి ఆయన ద్వారానే ఆ మార్గము గుండా మనం వెళ్ళినాం మన పాపాలు కడుక్కున్నాం కాబట్టి మనకు మన కొరకి బలిఆర్పణలు అర్పించబడ్డే శుద్ధీకరణ ఆచరణ మనం చేసినాం గంగాలం బాపీసాన్ని సాదృశ్యం తర్వాత అక్కడి నుంచి ఆయన కొరకు వెలుగ్గా ఉన్నాం దీపస్తంభములు తర్వాత ప్రభురాత్రి భోజనం రొట్టెలు కాబట్టి ధూప వేదిక ఇరవై నాలుగు గంటలు అక్కడ ధూపం వేస్తే ఉండాల అది ఆత్మీయ జీవితం అది ఏసు ప్రభు జీవితంలో నెరవేర్ని ఈ రోజు నీ నా జీవితంలో కూడా నెరవేరుతుంది అయితే ఇక్కడి నుంచి వాళ్ళు ఆ బయటన్న వాళ్ళే లోపల తీసుకొస్తలేరు తీసుకొచ్చినా కానీ మిగతా వాళ్ళు ఏం చేసి అక్కడే పెట్టేసి వాళ్ళందరినీ అక్కడే పెట్టేస్తున్నారు ఎందుకంటే అక్కడ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వ్యవస్థ అంతా ఉందన్నట్టు యాజకత్వం అనేది ఏ రీతి ఉందన్నప్పుడు ప్రభు కాబట్టి అవన్నీ నీడలు కాబట్టి నీడ నీడ ఉన్నది అదంతా నీడలంటే పాత నిబంధన కాలం అంతా నీడ నిజస్వరూపం వచ్చేంత వరకు నీడను వెంబడించాల నిజస్వరూపం వచ్చినాక నీడతో మనకు అవసరం లేదు ఏ స్ప్రగ నిజస్వరూపం కాబట్టి అవన్నీ ఏ స్ప్రగ జీవితంలో నెరవేరినాయి కాబట్టి నీనా జీవితంలో కూడా నెరవేరుతాయి కాబట్టి ఈరోజు పాస్టర్స్ అనేక అనేకమైన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చినారు నా దేవుని నా నా మందిరము సమస్త అన్న ప్రార్థన మందిరం అన్నాడు కాబట్టి అన్న అక్కడే బయట పెట్టిస్తారు అన్నిలు ఎవరు కూడా చర్చిలోకి ఎందుకంటే వాళ్ళు రానియరు ఎందుకంటే అనిల్ ఎందుకు రానియరంటే వాళ్ళ సువార్త చెప్తే వాళ్ళు లోపలికి వస్తారు సువార్త చెప్పుకునే వాళ్ళు ఎట్లా లోపలికి రాలేరు నువ్వు సువార్త చేసి అనేకులకు సువార్త ప్రకటించినప్పుడు దేవుని మందిరంలో వాళ్ళు ఆహ్వానించబడతారు వాళ్ళకి సువార్త చేయకపోతే వాళ్ళు ఎట్లా లోపలికి వస్తారు వాళ్ళు బయటనే ఉండిపోయినారు ఆ స్థలాన్ని వాళ్ళు దేవుడు అనిల్లు కొరకనే దేవుడు మోసకు చెప్తే వాళ్ళు ఏం చేశారు ఆ స్థలంలో అనిలు రానికుండా బిజినెస్ చేసి రూకల మార్పిడి చేసి అక్కడ బిజినెస్ వాళ్ళ మైండ్ అంతా అక్కడే ఉండిపోయింది అతి పరిశుద్ధ స్థలంలో పోలేని స్థితులు ఉన్నారు అనేకులు అక్కడ తీసుకొని ప్రభులు చూపించలేని స్థితులు ఉన్నారు ఈ రీతిగా జరుగుతుంది పాత నిబంధన కాలంలో కాబట్టి ఎన్ని బలి అర్పణ ఇచ్చినా నిర్దోషంగా కాలేదు మనం మనుషులు నిర్దోషులుగా కాలేదు పాపంలో కప్పపుచ్చని పత్తి బలి అర్పణ కూడా పాత నిబంధనలో పాపాని కప్పపుచ్చినవి కానీ పాపని తీసివే అవి ఏటైట పాపాల జ్ఞాపకానికి వస్తున్నప్పుడు వాళ్ళొచ్చి బలి అర్పణలు అర్పించటోళ్ళు కానీ పాపం మటుకు కాబట్టి అది కేవలం ఏసు ప్రభు ద్వారానే అది సాధ్యమైంది చూడండి ఏసు ప్రభు ద్వారానే సాధ్యమైంది అది కాబట్టి ప్రతి దశలో ప్రభువుని చూపించాలా అక్కడికి ఎంతోమంది నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ హృదయ పరిస్థితి ఏంది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అనేది అర్థం చేసుకొని వాళ్ళకి ఉపశమనం కల్పించి ప్రభుని చూపించాలా అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు ప్రవేశించింది అనేకులను వాళ్ళని తీసుకొని రావాలి కానీ వాళ్ళు ఏం చేసిండ్రు అక్కడే పెట్టేసి వాళ్ళు లోపలికి రాణిస్తలేదు ఎందుకంటే వాళ్ళకే మార్గం తెలియదు అంటే పాత నిబంధన కాలం ఉండే కానీ కృత నివధనకు వచ్చే వరకు అతి పరిశుద్ధ కాబట్టి మార్గం చూపించిన దేవుడు అది సాధ్యం ఏసు ప్రాభు ద్వారానే అందుకే కీర్తన గంధము ఇరవై అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనము చూస్తాం కాబట్టి ఇలాంటి లైఫ్ మనం చేయాలంటే సాక్రిఫైస్ చేసుకోవాలి అంటే నీ జీవితం త్యాగం చేసుకోవాలి ఇరవై గంటలు మనం ఎప్పుడు కూడా దూప ప్రార్థన విజ్ఞాపనతోనే మనం ఉన్నప్పుడే అప్పుడే నీకు అవకాశం వస్తుంది జకరేకొచ్చిందా లేదు అవకాశం ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన వృద్ధాప్యంకి వచ్చినప్పుడు ఆ ధూపవేదికలో ధూపం వేసి ఆ వంతు అతనికి వచ్చినట్టు మనం చూస్తాం జక్రయ్య లుకసు మొదటి అధ్యాయంలో తన భార్య గొడ్రాలుగా ఉండే కానీ ఎప్పుడైతే ఆయన ధూపవేదిక మీద ధూపం వేసిండో ప్రార్థన అనే దూపంకి అర్థం ఉంది ఎప్పుడైతే ధూపం వేసిండో అప్పుడు ఆమె ఆమె భార్య గర్భవతైంది చూడండి కాబట్టి అదొక సీక్రెట్ అనమాట మనకి ఎప్పుడైతే నువ్వు ఇరవై నాలుగు గంటల నీ మీద అది ఆరిపోకుండా ధూపం వేస్తా ఉంటే ప్రార్థన విజ్ఞాపన చేత నీకు బ్లెస్సింగ్స్ ఓపెన్ అయిపోతాయి ఇది సీక్రెట్ అనమాట కాబట్టి జకరే జీవితంలో ఆ దేవుడు ఆ వృద్ధాపంకి వచ్చేంత వచ్చే వరకు వాళ్ళ సంతానం లేదు ఎప్పుడైతే ఈయన పోయి ఆ వంతు వచ్చినప్పుడు దూపం అప్పుడు ఆమె ఆమె గర్భవతి అయ్యి భక్తుడు అక్కడ మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన సత్యాలు కాబట్టి అంతా దేవుడు ఎందుకు మనకు అది చూపిస్తానన్నప్పుడు అలాంటి జీవితము మనం అలాంటి త్యాగపూరితమైన జీవితం అనేది జీవించాలంటే ఎంతగా మనము సాక్రిఫైస్ చేసుకోవాలి మన జీవితం మన లైఫ్ని కాబట్టి అది ఎట్లా సాధ్యం అన్నప్పుడు వాళ్ళు నిర్దోషులుగా కాలేకపోయినారు అయితే కీర్తన గ్రంథంలో ఏ రీతిగా అది పాత నిబంధన కాలంలో ఏ రీతి ఉంది మనం అర్థం చేసుకున్నప్పుడు కీర్తన గంధం ఇరవై అధ్యాయము మూడవ వచనంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం యహోవ పర్వతంకు ఎక్కదగిన ఎవడు కాబట్టి యహోవ పర్వతం సియోను పర్వతం అది ఆ సీను పర్వతం ఏది అతి పరిశుద్ధ స్థలం మన ప్రభు ఉండే స్థలం కాబట్టి అవన్నీ నీడలని మనం తెలుసు పాత నిబంధన కాలం అంతా నీడ నిజస్వరూపము ఏసు ప్రభు కాబట్టి నీడ ఉన్న ఆ కాలమంతా వాళ్ళు నీడని వెంబడించినారు కాబట్టి నిజస్వరూపమైన ఏసు వచ్చిన తర్వాత ఆయనను వెంబడించాల కానీ నిర్దోషులుగా కాలేదు వాళ్ళు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే యహోవ పర్వతం మనకు ఎవడు కాబట్టి ఆయన పర్వతం ఎక్కాలంటే అంత ఈజీ కాదంటాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన ఎవడు ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నివసించాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాల కాబట్టి ఇది అలాంటి పరిశుద్ధతలో మనం పోవాలంటే మనం ఎంతగానో పరిశుద్ధంగా ఉండాలా దేవుడు ఎందుకు ఈ విషయాలు మనం చూపిస్తున్నంటే దేవుడు మనకు అనుగరించిన సేవ బహు విశేషమైంది మిల్క్ క్రమం దేవుడు మనకు అనుగ్రహించండి చూడండి వ్యర్థమైన వాటిని ఎవరు ఎవరు నివసిస్తారు ఎవరు ఆ సియోను పర్వతం వ్యక్తారంటే చూడండి ఆత్మీయ దశలో అర్థం చేసుకోవాలా చాలా మంది మనల్ని అంటూ ఉంటారు మీకు మందిరం లేదు మీకు అది లేదు ఇది లేదని చెప్తూ ఉంటారు కానీ అసలైన మందిరం ఏం తెలుసా బిల్డింగ్స్ కాదు సియోను పర్వతం అది పరిశుద్ధుల సంఘం అది సియోను పర్వతం అనేది తెలీదు అది మనుషుల హస్తాల చేత కట్టబడని మందిరం అది కాబట్టి ఈరోజు మనుషుల హస్తాల చేత కట్టబడిన మందిరాల్లో వాళ్ళు కట్టుకొని అక్కడ దేవుడు ఉండడని చెప్పుకున్నారు కానీ అక్కడ దేవుడు లేడు ఎందుకు లేడంటే వాళ్ళు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వెళ్తున్నారు తర్వాత మనుషుల పద్ధతులు అది దైవోపదేశంలో వాళ్ళు భావించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్న ఏషాయ గ్రంథంలో ఒక వాక్యం అక్కడ మనం చూస్తున్నాం ఏషాయ గ్రంథం ఇరవై అధ్యాయంలో ఒకసారి చూడండి ఏషాయ గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనంలో ప్రభు ఇలాగో సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చిన్నారు చూడండి నోటి మాట నోటితో చెప్తే ఆ మాట దేవుని దగ్గరికి వస్తుండటంట తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు అంటే పై దేవుని ఆరాధించటము పై నీ హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి కదా కానీ పై పైన ఆరాధిస్తారంట కానీ తమ హృదయము నాకు దూరం చేసుకొని ఉన్నారు కాబట్టి దేవుని వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉందంట అంటే దేవుని దూరంగా పెట్టేసిండ్రు ఎందుకు దేవుని దూరంగా పెట్టేసిండే ఆయన హృదయంలో నువ్వు చోటు ఇవ్వాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలా ఆయన వాక్యని నువ్వు పాటించాలా ఆయన ఏం చెప్పినాడు అది నువ్వు పాటించాలా ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలా కానీ ఈరోజు ఆజ్ఞను పక్కన పెట్టేస్తే ఆయన ఎట్లా కానీ వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నవి కాబట్టి మానవ విధులు ఇట్లా చేయాలా అట్లా చేయాలా అది చేయాలా ఇది చేయాలా ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నారు ఆచారాలన్నీ ఈ రోజు చర్చి సిస్టమ్స్ లో అసలైన ఫస్ట్ సంఘము ఎప్పేసి సంఘంలో దేవుడు ఉన్నప్పుడు ఆయన దీపస్థాములు మధ్యలో ఉన్నాడు ఏడు సంఘాల మధ్యలో ఆయన ఉన్నాడు ప్రభు కానీ లవదేక సంఘానికి వరకు సంఘం బయటకు ఆయన కాబట్టి ఈ మధ్యలో ఏం జరిగింది అన్నప్పుడు ప్రకటన గంధం మనం చదివినప్పుడు మనకు అర్థమవు వాడి గురించి మనం దీర్ఘంగా ధ్యానించడం ప్రకటన గంధం అన్ని ఆ సంఘాలు కాబట్టి ఎందుకు ఆ అనేకమైన బోధలు తెచ్చిపెట్టుకున్నారు కానీ మొదట ఉన్న బోధ ఏంది ఎప్పేసి సంగతి దేవుడు ఏం చెప్తున్నావు నువ్వు ఏ స్థితిలో పడిపోతావో నువ్వు లేసి ఆ మొదటి ప్రేమ నుంచి ఆ మొదటి క్రియని చేయమన్నాడు అంటే మొదట సంఘాలు అంటే ఎంతో ఆత్మీయతోని పశుతతోని ఆత్మతోని సత్యంతో ఆరాధించిన దేవుని ఎంతో పశుత నిష్కలంకమైన జీవితము ఎంతో ప్రభు కొరకు త్యాగం కలిగి ఇష్టానుసారంగా దేవునికి అంతగా ప్రేమించి ఎంతో ఇష్టంతో సేవ చేసిన వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసినా ఎక్కడ ఏ ప్రాంతంలో వేసినా కూడా పరిగెత్తుటోళ్ళు అర్ధరాత్రులు గల పోల్ చేసి ప్రార్థన చేయ బ్రదరం ఇంటికి వచ్చేటట్టు వెళ్ళేటోళ్ళు రాంగ రాంగ ఏమవుతుంది అవన్నీ పోయినాయి వాడు ఎట్ల సైతాను సంఘాన్ని మోసగిస్తున్నాడు వాడు మీ మధ్యలో నుంచి బయలుదేరినన్నాడు ఈ రోజు వాడు దాని లోపల వాడు కానీ అది క్రైస్తవులు ద్రయించలేని స్థితులు ఉన్నారు కాబట్టి ఆత్మీయ నేత్రతను చూస్తే అవి నీకు కనిపిస్తాయి మానవయుద్ధులను బట్టి భయభక్తులు జీవితం జీవించటంలో ఆ రీతి ఉండటంలో దేవుడు ఎట్లుంటాడు ను ఆయన ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు ఆయన ఆరాధించాలి గనపరచాలి కదా సమరస్తితో ఏమన్నాడు అమ్మా ఒక కాలం వస్తుంది ఈ మందిరాల మీద కొండల మీద తండ్రిని ఆరాధించరు ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలన్నాడు ఒక కాలం వస్తుందన్నాడు ఆల్రెడీ ఇప్పుడే వచ్చినది చూడండి ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతోను సత్యంతోనే ఆరాధించమన్నాడు కాబట్టి ఈ రోజు ఆత్మతోను సత్యంతో దేవుని ఆరాధిస్తున్నారా ఎట్లా ఆరాధిస్తున్నారు మానవ విధులు ఆరాధిస్తున్నారు తెలిసిపోతుంది అక్కడ బోధ ఆ విధానాలు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా మనుషులు మానవ అవే దైవోపదేశంలోని వాళ్ళు ఏం చేస్తున్నారు భావిస్తున్నారు మా పాస్ట చెప్పింది కరెక్ట్ అని కానీ వాక్యం చూడరన్నట్టు ఎందుకంటే వాళ్ళ కనులు ముయబడ్డాయి చూడండి వాళ్ళ కనులు మోయబడ్డాయి అందుకు దేవుడు ఎందుకు ఆ రీతిగా చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఏ రీతిగా దేవుడింత భయభక్తులు కలిగి ఉన్నావు మనుషులు చెప్తేనే వింటున్నావా మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని దేవుని ఆరాధిస్తున్నవా దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని ఆరాధిస్తున్నవా వాక్యాన్ని బట్టి ఆయనను మయమపరుస్తున్నావా అని చెప్పిన మాట ఏంటో మనం చేసేది దేవుడు శపితమైన ఏది కూడా మీరు ముట్టొద్దని దేవుడు చెప్పిండు సౌలు రాజ్తోని అమాలేకతో యుద్ధం చేసినప్పుడు అది శపితమైంది కాబట్టి అన్ను ఏది ముట్టొద్దు కానీ వాళ్ళు ఏం చేసిండు సౌలు ఏం చేసిండు శ్రేష్టమైన గొరెలను తీసుకొచ్చిండు ఎందుకు అని అడిగితే నీ దేవుడని యుహోవకు నేను బలి అర్పించడానికి నేను తీసుకొచ్చానంటాడు బలి అర్పించడానికి తీసుకొచ్చానంటా కానీ దేవుడు ఆజ్ఞ ఏంది అందులో ఏది కూడా నువ్వు ముట్టడానికి వీలు అంత శితమైంది దాన్ని నిర్మూలం చేసేయమన్నాడు కానీ సౌలు ఏం చేసేడు తీసుకొచ్చిండు దేవుడు చెప్పిండా అంటే ఆజ్ఞను అతిక్రమించండు అవిదేత చూపించండి దేవుని మాట అవిదేత చూపించి సమయంతో దేవుడు మాట్లాడుతు నువ్వు చేసిన పని ఏంది అంటే నేనేం చేసినా నీ దేవుడని యుహోవకు నేను బలి అర్పించడానికి నేను తీసుకొచ్చినా దేవునికే కదా నేను బలి అర్పిస్తున్నా అంటే దేవుడిని బలి అడిగిండా బలి కంటే మాట వినటం శ్రేష్టం కదా దేవుని మాట వినటం శ్రేష్టం బలి ఆయనకు అవసరం లేదు ఆయనే నీ కొరకు బలి అయిపోయింది నువ్వేం ఆయనకు బలిస్తూ బలి అర్పణ నువ్వు నా కోరలేదంటాడు నా హృదయంలో నువ్వు కోరుతున్నావు విరిగి మనసే విరిగి నలిగిన ఆయనకి ఇష్టమైన బలి అసలైన బలి అర్పణ అది కదా కానీ అసలైన బలి అర్పణ త్యాగపూరితమైంది అలాంటి బలి ప్రభు చేసిండు ఆయన మరణం ద్వారా మన కొరకు ఆయన బలి అయిపోయింది శివు మీద కాబట్టి క్రైస్తవ జీవితము అరీతిగా ఉండాల కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నీ దేవుడు అని యుహోవాకి బలి అర్పిస్తాం చేస్తున్నా ఎందుకు బ్రదర్ ఈ రీతిగా మీరు చేస్తారంటే నేను దేవునికే చేస్తున్నా బ్రదర్ సమర్థించుకునే జీవితం అన్నట్టు సమర్థించుకునే జీవితం ఈరోజు క్రైస్తవ జీవితం అంతా సమర్థించుకునే జీవితం కాబట్టి ప్రతిదానికి లాజిక్స్ ఉపయోగిస్తారు అన్నట్టు ఈ లాజిక్స్ మాకు ఈ చదువుకున్న లాజిక్స్ మాట్లాడుతూ ఉంటారు అది తెలియదు మళ్ళీ అది ఎట్లా మాట్లాడతారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని ఆ రీతి చేస్తూ ఉంటారు కానీ దేవుడు పావులు చెప్పిండు మీరు దేనిములు ఆచరించొద్దంటే దేనిములు ఆచరిస్తారు మీరు సంస్థలు ఆచరించొద్దంటే ఆచరిస్తారు ఇవన్నీ అన్నిలో ఆచరాలంటే లేదు బ్రదర్ ఆ రోజు దేవుని నేను ఆరాధిస్తాను కదా అది నీ తలంపు ప్రతిరోజు దేవుని ఆరాధించాలి కదా విశ్రాంతి దినే దేవుని ఆరాధించాలా ప్రతి రోజు విశ్రాంతి దినము కదా ప్రతి రోజు దేవుని విశ్రాంతి దినమే కదా ఆదివారమే విశ్రాంతి దినమా ఆదివారం ఖచ్చితంగా నేను చర్చికి పోవాల బ్రదర్ లేకపోతే కష్టం బ్రదర్ నేను అని చెప్పాను మరి మిగతా రోజులు ఎక్కడుంది చర్చ నీ హృదయమే మందిరం కదా ఒక స్థలం అంతే ఆరాధించి ఒక కూడుకుని ఒక స్థలం అంతే దానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలా నీరు హృదయే పరిశుద్ధ స్థలం కదా నీ హృదయమే బలిపీటం కదా అక్కడే దాని నుంచి కలు ఈ సత్యము తెలియక మనుషులు మందిరాల మీద పడి కోట్లు ఖర్చు పెట్టేసి అది ఇది చేసి ఏదేదో చేసి మొత్తం విగ్రహ ఆరాధనతో చర్చి మొత్తం మొత్తం ఆ రీతిగా తయారైపోయింది ఏం చేస్తారు యాజకులు దేవుని సేవకులు సత్యాన్ని బోధించాలా ధర్మశాస్త్రం బోధించాల్సిన యాజకులు ఏం చేస్తున్నారు ఈ రోజు మనుషుల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నారు వాక్యానికి విరుద్ధంగా నడిపిస్తూ ఉన్నారు ఏరోబం చేసినట్టు ఎరోబం చేసినాడు ఎరుశులమె పోనీకుండా ఆత్మీయ దశలో ఏసు ప్రభు పరిశుద్ధ స్థలం ప్రభులోకి పోనీకుండా ఏం చేసిండు ఐగిప్తు నుంచి తెచ్చిన దేవత ఇదే దేవుడు ఇదే అని చెప్పి బరిపీటాలు కట్టేసి అక్కడ పోనీయకుండా అడ్డగించి విగ్రహ తయారు చేసి ఈ రోజు క్రైస్తవులు అంతా విగ్రహ హార్దికులాగా తయారైపోయినాయి దేవుని ఉంటారు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఇను దేవుడి నువ్వు ప్రధాన యాజకుడిగా నేను పెట్టినప్పుడు ఆయన రక్తం ద్వారా నేను విమోచించి నేను రాజుగా యాజకుడిగా దేవుడిని పెట్టినప్పుడు ఈ రోజు ఏం చేస్తారు వీళ్ళంతా కాబట్టి ఏ రీతిగా దేవుడు ఆ రీతి చూసి ఆయన ఉండగలడా అందుకు ఆయన ఎందుకు ఆయన విగ్రహాల దగ్గర ఉన్నాడు అమ్యులు ఎంతగానో ఆయన చెప్తే సౌలేం చెప్తాడు సమర్థించుకుంటున్నాడు రైస్తవ జీవితం సమర్థించుకునే జీతం అనట్టు దేవునికి నేను చేస్తున్నా కదా కాబట్టి ఆయనకు మహిమ వస్తుందా నీ తలంపులవి ప్రవ్వా నేను ఇది చేస్తున్నా ప్రభావ ని చిత్తమా కాదా ప్రవ్వా ఆ నేను పరిశీలించుకునేది కాదన్నట్టు వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాం ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఈ రీతిగా ఉన్నప్పుడు నువ్వొక్కడవే స్పెషల్గా ఉంటావా చాలా మంది సామెత సామెత చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అవి మన నమ్మము పది మంది కలిస్తే నడిస్తేనే ఒక దారి అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు అవునది కరెక్ట్ అది ప్రకృతి సమన్గా కానీ ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే ఈ లోకమంతా వ్యతిరేకం ఒక వైపు ఉంటే నువ్వు ఒక వైపు నువ్వు అనుకో అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఏసు ప్రభులు ఉన్నాడా లేదా ఈ లోక రాజ్యాలకి అంత ఆయన రాజ్యాన్ని స్థాపించింది నా రాజ్యము ఈ లోకపు రాజ్యం అంటేది కాదన్నాడు ఏసు ప్రభు అందుకు ఆయన సిలువేసింది ఈయన ఎందుకు విరోధంగా చెప్తా అంతా ఒక సైడ్ ఉంటే ఈయనొక్కడే ఒక సైడ్ ఉన్నాడు అంటే ఈయన రాజ్యం ఏంది పరలోక రాజ్యం అంటే ఎవరు కూడా తెలియదు అది ఆయన రాజ్యం ఎట్లుంటుందో ఆయన ఆయన రాజ్యంలో ఏ రీతి ఉండబోతుంది అది ఇంకా మనుషులు తెలుసుకునే స్థితిలో ఉన్నారు ఈ రోజు కూడా దాన్ని పాస్టర్స్ దాన్ని అర్థం చేసుకొని ప్రకటించి మనుషులను సిద్ధపరిచే స్థితిలో కూడా లేరు వాళ్ళు ఎందుకంటే అంతా ఈ లోకాతీతంగా మొత్తం కలుషితం మొత్తం మొత్తం కలుషితం కాబట్టి అలాంటి కలుషితమైన దాని జీవితాన్ని ఆయన తిరిగి రెస్టోర్ చేయడానికే ఈ లోకంలో ఆజ్ఞ అతిక్రమం మనుషులు చేసిన పాపం వల్ల ఆయన లోకంలో రావాల్సి వచ్చిన చేసిన పాపం వల్ల వచ్చి ఆయన మరణం ద్వారా దాని మీద విజయం పొంది వాటి అన్నిటి సమాప్తి చేసి సెలవు మీద ఆ విజయను మన చెతికిచ్చి ఆయన పరలోకి వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు చేయాల్సిన పని ఇది అని ఆయన అప్పగించి ఆత్మరూపకంగా నీలో ఉండి ఇవన్నీ మనకు బయలుపరుస్తూ ఆ పనిని ఆయన సేవను మనల ద్వారా అది కొనసాగించడానికి ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకి అరీతి ఉండాల్సింది పోయి ఏం చేసింది వీళ్ళు ఆయనకు వ్యతిరేకంగా తయారైపోయినారు చూడండి కాబట్టి ఎందుకంటే ఎందుకు ఆయన పర్వతం మీదకి ఎక్కలేకపోతున్నారు మనుషులు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో అది కాలేదు అది విధానం కానీ దేవుడు చెప్తుండ అక్కడ అది సాధ్యమని చూడండి ఇక్కడ వ్యర్థమైన దాని కీర్తన కను ఇరవై నాలుగో వచ్చాము ఎందుకు ఆయన సియోను పర్వతం మీదకి ఆయన ఓలిహిల్ ఆయన ఆ పరిశుద్ధ పట్టణం మీదకి ఎందుకు మనము పోలేని స్థితులను అంటే ఇక్కడుంది వాక్యం వ్యర్థమైన దాని ఎందు పెట్టకొద్దు అంటే ఈ లోకం అంతా వ్యర్థమైంది కదా సమస్త వ్యర్థం వ్యర్థమని ప్రసంగం చెప్తున్నాడు కానీ ఈ లోకం అంతా వ్యర్థమే కానీ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకోనట్టు ఈ లోకమంతా వ్యర్థమైంది కదా పనికి రాని దాని కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు లక్షల లక్షలు ఖర్చులు పెడతా ఉంటారు కదా కానీ ఎవరు కూడా మంచిద పని కొరకు చేయరనట్టు చూడండి ఎందుకు ఏంటంటే ఇవంతా అల్లరితో కూడిన ఆట ఈ రోజు జరుగుతున్నాయి అక్కడ దేవుని మహిం ఎట్లా ఉంటుంది దేవుడు ఉంటాడు అక్కడ ఇది ఈ రీతిగా తయారైపోతే ఈ ప్రధాన యాజకులు యాజకులు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు దేవుని సేవకుడు ఏం చేస్తున్నారు అక్కడ ఈ రోజు ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకు కొనకయు ప్రా కపటముగా ప్రమాణం చేయకయు అంటే కపటమైన మనసు మనం ఉండొద్దు మన కపటము ద్వేషం అని ఉండొద్దు అన్నట్టు తర్వాత నిర్దోషమైన చేతులు మన చేతులు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాల అంటే ఈ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం స్వీకరించి ప్రవ్వ ఆ సీయోను పర్వతం మీద ఆ పరిశుద్ధ పట్టణం మీదకి నేను రావాలంటే ఆ పరిశుద్ధ స్థలంలో నివసించాలంటే ఈ గుణగణాలు నాకు ఉండొద్దని మీరు చెప్తున్నారు ప్రవ్వ అవి నా ఉంటే తొలగించి ప్రవ్వ నేను ఆ పరిశుద్ధ స్థలంలో మీరు కలుసుకోవాలా ప్రభావ మీతో సంభాషించాలా ప్రభావ అని ప్రార్థన మనకి ఎంతో అవసరం కానీ యాజకులు అక్కడ పోలేని స్థితులు ఉన్నారు సంవత్సరానికి ఒకసారే యాజకుడు వాడు ఏదైనా పాపం ఉంటే అజ్ఞి పడి కాబట్టి సంపూర్ణ సిద్ధి లేదు అక్కడ కానీ ఇక్కడ వాక్యమేం చెప్తుందంటే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాళ్ళు తప్ప ఎవరు కూడా అక్కడ వెళ్ళలేరు నా ద్వారా తప్ప నేనే మార్గము సత్యము జీవము అని ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎదుకుపోలేరు పరిశుద్ధ స్థలంలో పోవ్వాలంటే తండ్రితో సంభాషించాలంటే ఏసు ప్రభు మార్గం ఏసు ప్రభు ద్వారే సాధ్యం కాబట్టి అది అస అసాధ్యం అని చెప్తున్నారు ఓల్డ్ కానీ న్యూస్ టెస్ట్మెంట్ లో దేవుడు ఏం చెప్తున్న అక్కడ ఏపీకి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో పౌలు అది మనకు అది బయలుపరుస్తున్నాడు రెండో అధ్యాయం ఆరో వచనంలో చూడండి క్రీస్తు వేసినందు ఆయన మన ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహందేశ్వర్యము రాబో యుగంలో కనబర్చే నిమిత్తము ఇది మనం అర్థం చేసుకోవాలా రాబో దినంలో ఆయన కృప మహందేశ్వర్యము రాబో యుగంలో మనకి కనబరచాలంట కనబరచాలని ఆయన ఏం చేస్తున్నారు క్రీస్తు ఏసు నందు ఆయనతో కూడా లేపి అంటే ఏసు ప్రభుతో పాటు మనం లేపబడ్డ ఆయనతో కూడా లేపి పరలోక ఆయనతో కూడా కూర్చుండబెట్టను అంటే ఫాస్టిన్స్ కాబట్టి ఇది ఏస్తు ద్వారా సాధ్యమైంది ఓల్డ్ టెస్ట్ సాధ్యం కాలేదు అది నిడలాగుంది కానీ నిజస్వరూపం ఏసుప్రభు ద్వారా ఆయనే తన మరణం ద్వారా అతి పరిశుద్ధ ప్రవేశించిండు అతి పరిశుద్ధ నువ్వు నేను ప్రవేశించాలా అంటే ఎంతో త్యాగపూరితమైన జీవితం మనకు అవసరం ఏసు తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయనే పరిశుద్ధ స్థలం కానీ పరిశుద్ధ స్థలంలో ఎట్లా మీరు పోవాలనేది ఏసు మరణం ద్వారా అది ఎట్లా సాధ్యం ఆయన చూపించిన మార్గం ఎంతగా త్యాగం చేసుకొని తన తను తగ్గించుకొని ఆయన ఎంతగా నల్లగొట్టబడింది ప్రభు కొరకు మన కొరకు మన పాపముల మిత్తమై ఆ పాపం నుంచి సంపూర్ణమైన విముక్తి అని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం దేవుడు చెప్పించిడు ఆయనతో సంభాషించే మార్గం ఓల్డ్ టెస్ట్మెంట్ మార్గం లేదు ఎవరిక లేదు అది కానీ దేవుడు మనకిచ్చిండు ఆయన మేశ ప్రభు ద్వారా చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించండు కాబట్టి ఈ అనుభవాలు మనకు కలగాలంటే కాబట్టి ఈ అనుభవం కొరకు నేను ఎంతగానో ప్రయాసపడుతున్నా ఈ అనుభవం నాకు ఈ అనుగుణ కావల ప్రభు అని ప్రార్థన మనకు అవసరం ఎందుకంటే రాబో యుగంలో ఆయన మహందైశ్వర్యము నీకు నువ్వు చూడాలంటే ఏసు ప్రభుతో పాటు నువ్వు కూర్చొని సంభాషించాలా ప్రభుత్వం మనం సంభాషించాలా ఆయన పరిశుద్ధ స్థలంలో ఆ సీయోను పర్వతం మీదకి ఎక్కి ఆయనతో మాట్లాడి ఈ లోకంలో దిగి వచ్చి అది అమలు పరచాలా భక్తుడు ఆయన నాలుగో అధ్యయం ప్రకటన చూసినప్పుడు ఆయన సంఘాలన్నీ చూపించిన తర్వాత పైకి రమ్మనుడు ఇక మీదట జరగబోయేవాటి అనేది నేను చూపిస్తున్నాడు కానీ అక్కడ పురాతన కాలమైన భక్తులు ఉంటారు అక్కడ అంత ఈజీగా మనకి ఎంట్రన్స్ దొరకదు వాళ్ళ పర్మిషన్స్ మనకు అవసరం వాళ్ళకి ఇచ్చిన స్థలాల అక్కడ కానీ వాళ్ళు రావాలంటే అప్పుడు మనం చూస్తాం కదా ఇక్కడికి ఎక్కిరమ్మని ఒక వ్యక్తి చెప్పినప్పుడు అప్పుడు ఆయన పైకి వెళ్ళింది అప్పుడు దాకా వెళ్ళలేదు కాబట్టి ఈ అనుభవంలోకి మనం పోయినప్పుడే మన మినిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కు మనం పోతాం రాబోయే దినాల్లో నెక్స్ట్ లెవెల్ మన మినిస్ట్రీ అదే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో మనం అందరం ప్రవేశించాల ఇక్కడి నుంచి మన ప్రార్థన జీవితము మన ఆత్మీయ జీవితం దాని కొరకు ఉండాలా ప్రభుత్వం సంభాషించాలా ఆయనతో ఆయనను ముఖాముఖిగా మనం చూడాల ముఖాముఖిగా ప్రభుత్వం మాట్లాడి సంభాషించి ఈ లోకానికి వచ్చి మనం అది అమలు పరచాలా ఆ ప్రయాసం ఇది ఇన్ఫర్మేషన్ కదా ఇది తెలుసుకున్న సత్యం తెలుసుకొని మనం ఏం చేయాలా ఆ వాటిని ప్రకటించి ప్రభుని చూపించాలా ఆ లెవెల్లో మనం ప్రభుని మనకు చూపించాలా ఈ లోకంలో ఏ ప్రభుని చూపిస్తారని నమ్ముకోండి అమ్మా అదమ్మా చెప్తారు అంతవరకు తీసుకొస్తారు రక్షణ వరకు తీసుకొస్తారు అక్కడి నుంచి ప్రభునితో పరిచయం చేయడం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలా ఆయనతో సంభాషించాలా తర్వాత నీ నెక్స్ట్ మినిస్ట్రీ చెంది దేవుడిని ఎందుకు వరకు ఏర్పరచుకున్న ఆ తలంపు ఆ విధానం ఉండదన్నట్టు అక్కడి వరకే వాళ్ళు ఆపేసింది కానీ ఏసు ప్రభు మరణం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో మనల్ని ప్రవేశిస్తే కానీ మార్గం చూపించి ఈ రోజు ఎంటైర్ చర్చి మొత్తం అట్టనే ఉంది పాస్టర్స్ అందరు ఎందుకంటే వాళ్ళకి డబ్బు మీద ఆశ ఉంది కాబట్టి అక్కడనే అక్కడికి కానుకలు ఇవన్నీ ఆశించి వాళ్ళు ఆ రీతిగానే చేస్తూ ఉంటారు అందుకు వాళ్ళు ప్రభు చూపించలేకపోతున్నారు చూడండి ఎప్పుడు ఆ ఒక పరిశుద్ధ స్థలంలోనే ఉన్నారు వాళ్ళు అక్కడికే పరిమితం అతి పరిశుద్ధ స్థలంలో పోలేని స్థితిలో ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ఎప్పుడు గంటలు నువ్వు దూపం విజ్ఞాపన చేస్తూనే ఉండాలి అప్పుడే నువ్వు సంపూర్ణంగా నీ హృదయము దహించబడి ఇంపైన సువాసన నీ ప్రార్థన సన్నిధి చేసినప్పుడు నీ ఆత్మ అక్కడ కొనిపోబడుతుంది అప్పుడు దేవుడు నీకు విశేషమైన అద్భుత కార్యాలు అక్కడ ఆయన చూపిస్తాడు పరలోక సమైన దర్శనలు మనకు వస్తూ ఉంటాయి ఇవి ఆత్మీయ సత్యం మనకు అది దేవుని బిడ్డల ద్వారా కాబట్టి అది మనం స్వీకరించి ఇక్కడి నుంచి ఈ అనుభవం నాకు కావాల ప్రభు అని ప్రార్థన మనకు అవసరం ఇక్కడ నెక్స్ట్ లెవెన్ మినిస్ట్రీ అదే మంది మనమంతా కూడా అలాంటి మినిస్ట్రీ ఆ రీతిగా ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కాలా అది ఎక్కాలంటే ఎంతో ప్రయాసంతో కూడింది కదా సాక్రిఫైజ్ లైఫ్ త్యాగపూరితమైన జీవితం సంపూర్ణంగా మనం త్రొీకరించుకోవాలా వాటి అన్నిటిని త్రొణీకరించుకొని ఆయన కొరకు సంపూర్ణంగా మనం ముందుకు వెళ్తే కానీ అలాంటి ఆ యొక్క హోలిహిల్ మనం ఎక్కలేం కాబట్టి కపటము నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం మనకు అవసరం మనం ఎలాంటి కపటం ఉండొద్దు కపటంగా ప్రమాణాలు చేయొద్దు ఇవన్నీ బలహీతలు అన్నట్టు ఆ గుణగాలను ఉన్న వాడు ఎవడు కూడా సీఎను ఎక్కలేడు ప్రభుత్వం మాట్లాడలేడు కాబట్టి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలా అప్పుడే మనకు ఆ అనుభవం మనకు వస్తుంది కాబట్టి ఆ అనుభవం కొరకు మనము మనం సిద్ధపడాలా అనేకులను మనము సిద్ధపరచాలి అందుకరకు దేవుడు మన ఈ లోకంలో ఏర్పరిచింది మనకి ఆ లెవెల్లో ప్రభు మనం చూపించాల మనుషులకి అందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక మెల్కిసేది ఒక క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రించింది ఆ యాజకత్వం ప్రభు చేసిండు అది మనకు అనుగ్రించిండు కాబట్టి మన ప్రభు ఏ రీతిగా ఆ యాజకత్వాన్ని మనకి అది మనం కొనసాగించుకొని అనేకుల్ని ప్రభు చెంత నడిపించాలా అనేకుల్ని పశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోకి మనం నడిపించాలా ఆ అనుభవంలో మనం నడిచినా ఆ లెవెల్లో ప్రభుని మనం చూపించాలా అలాంటి ఆశ మనకు కలిగి ఉండాలి ప్రవ్వా ఈ అనుభవం నాకు కూడా కావాలి ప్రభు అని ప్రార్థన మనకు అవసరం దాని కొరకు మన ఉపాసాలు ఉండాలా అనివన్నీ నేర్చుకోవాలా ఈ అనుభవాలు చూడండి ఇవన్నీ మనకి ఎంతో అవసరం రాబోయే దినాల్లో ఎంతో భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం విశేషమైన అద్భుతాలు జరిగే కాలం టైం అది అద్భుతాలు ఆశ్చర్యకాల జరిగే టైం అది అందుకే ప్రభుడు అంత సర్వశైలి మీద నా ఆత్మను మీ మీ యవనలో దర్శనం నా దాసుల మీద నా దాసుాల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను వాళ్ళు ప్రవచిస్తారన్నాడు విశేషమైన కార్యాలు జరిగే ఆ టైంకు మనం సిద్ధపడుతున్నాం అందుకు మనం ఎక్కువ ప్రార్థనలో మనం ఉండి అలాంటి మినిస్ట్రీ కొరకు మనం ప్రయాసపడి మనం ముందుకు వెళ్ళాలా అందుకు అందుకు మనకు దేవుడు ఈ విషయాన్ని మనకు అది బయలుపరుస్తున్నాడు ఆయనతో కూర్చొని మనం సంభాషించాల పరలోకంలో కాబట్టి ఏహెచ్కలకు ఆ దర్శనం చూసినప్పుడు యాజకులంతా విగ్రహార్దంతో ఆ మందిరాన్ని నింపినప్పుడు ఏమి తిరిగిన వాళ్ళగా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ కానీ దేవుని ఆత్మ ఏచిక తీసుకెళ్లింది తీసుకెళ్లి మందిరంలో వాళ్ళు ఏం చేసిండో ఎలాంటి పనులు చేసిండో అవన్నీ దేవుడు ఏహెచ్కల్ చూపించిన దర్శనం ఆయన ఆయన ఇక్కడే ఉంది ఆ కథంలో మనం చూస్తే ఆయన బాడి ఇక్కడే ఉంది కానీ ఆత్మ కొనిపోబడింది దేవుడు ఆత్మ కొనిపోబడి అక్కడ అవన్నీ అతను దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఏం జరగబోతుందో ఎలాంటి స్థితులు ఉన్నారో మనుషులు అవన్నీ దేవుడు నీ ఆత్మకు చూపించాలంటే మనకి అలాంటి అనుభవం మనకు అవసరం ఆ అనుభవం కొరకు మనం ఇక్కడి నుంచి మనము ప్రార్థనలు ఉండాలి ఉపాసాలు కూడా మనం ఉండాల కాబట్టి నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీ అదే మన సేవా జీవితంలో ఎలాంటి ప్రభు ఏ రీతిగా మనకి అవన్నీ బయలుపరిచిందో అవన్నిటినీ వాళ్ళు చూపించి ఆ యాజకులు మందస లోపల మోసం చేసిన వాళ్ళు ఆ దేవాలయ ఎప్పుడైతే చిలిగిపోయింది అక్కడ మందస్సు పెట్టి లేదు ఇరిమే గంధం ఇరిమే కాలం వరకు ఉంది తర్వాత లేదు అది చూడండి అంత మోసం అన్నట్టు ఈ రోజు కూడా అనేకులు దేవుని బిడ్డలు మోసగిస్తూ ఉన్నారు వాక్యాలు చెప్పి అబద్ధ బోధలు చెప్పి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని భయంకరంగా వాళ్ళు మనుషుల పద్ధతులు వాళ్ళ తలంపులతోని ఇదే సత్యం అని దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు దొంగిలిస్తూ ఆయనకు మహిమ రానికుండా సైతాను ఎంత భయంకరంగా వాళ్ళని ఆ రీతి నడిపిస్తున్నాడు కాబట్టి అది మనం గ్రహించగలుగుతున్నాం ఆత్మలో కాబట్టి ఫిలిప్ గురించి మనం ధ్యానించినప్పుడు ఇదే అనుభవం ఆ పాత నిబంధన కాలంలో ఉంది క్రొత్త నిబంధన కాలం ఫిలిప్ కూడా ఆయన న సంపుకుడు వాక్యం చెప్పినాక తర్వాత ఆయన మాయమైపోయింది అంటే దేవుని ఆత్మ తీసుకెళ్ళింది ఫిలిప్ని ఎక్కడ ఏ స్థలం తీసుకెళ్ళిందో తెలియదు ఏలియా దేవుని ఆత్మ తీసుకెళ్ళిందా లేదా ఆయన కొనిపోని స్థలంలో స్థలంలో తీసుకెళ్ళింది కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన అనుభవాలు ఇవన్నీ ఈ అనుభవంలోకి మనం పోవాలా అని వాక్యంగ్ జ్ఞాపకం చేసింది నాకు ఈ అనుభవం ఉందని నేను చెప్తలేను కానీ ఈ వాక్యం నాకు బయలుపరచబడ్డప్పుడు ఈ వాక్యం నేను తెలుసుకున్నప్పుడు ఈ అనుభవం నాకు కావాల ప్రభావాన్ని తెలుసుకొని ఈ అనుగులో పోవాలని అనేకులు మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అనేకులు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఉంటుంది కదా కాబట్టి ఈ ఆశ కల ప్రాణాన్ని దేవుడు తృప్తి గొప్ప దేవుడైన కానీ అలాంటి త్యాగం మనం చేసుకుంటేనే కానీ అలాంటి ఆ ఓలిహీల్ మనం ఎక్కర్లేం కాబట్టి అలాంటి జీవితం మనకి ఎంత ఇదొక యుద్ధం కదా సైతాంగ శక్తులు నేను ఎన్నో విధాలుగా నేను ఆటంక పరుస్తూ అయినా కానీ మనం ముందుకు పోతూనే ఉండాల మనం పోతూనే ఉండాలా దేని విషయంలో కూడా మనం అనుమానించొద్దు భయపడొద్దు అక్రమం విస్తరించిన చేత అనేకులు ప్రేమ చలారిపోతుంది చివరి కాలంలో విశ్వాసం కోల్పోతారు విశ్వాసం పోత మనుషుకు మరి తిరిగి విశ్వాసం ఉంటుందా మనుషులో ప్రేమ ఉంటుందా కాబట్టి అలాంటి టైం ఇది కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా మన పశుగతను మనం కాపాడుకోవాలంటే ఆయన సన్నిధులు మనం ఉంటేనే తప్ప ఈ లోకంలో ఉంటే మనం కాపాడవాలి ఈ లోకం అంతా కలుషితమైంది మలినమైంది అందుకే పేతులు అంటారు యోహాన్ యాకో ప్రశ్న పత్తులు అందుచేత సమస్త విధమైన విర్రవిగుతున్న దుష్వత్వాన్ని మాని లోపల నాటబడిన మీ ఆత్మలను కాపాడుకుంటకు శక్తిగల దేవుని వాక్యాన్ని స్వాత్వికంతో మీరు అంగీకరించమన్నాడు అందుకు మనం వాక్యంలో నానబడి వాక్యంలో ఉన్నప్పుడే ఆ వాక్యంలో మనం బలపడితే ఈ లోకం వాళ్ళని ఈ లోకమంతా పాపంలో జీవిస్తుంది కాబట్టి వాళ్ళందరినీ ఎట్లా వాళ్ళని తప్పించాలా ఈ లోకంలో మనం వెలుగుగా ఉన్నప్పుడే అంత చీకటి వెలుగు లేకుంటే అంత చీకట్లో పడితే గుడ్డోడు గుడ్డోడు గుంటలో పడితే మరి గుడ్డివాడిని బయట తీసుకొచ్చి వాళ్ళు ఎవరు కావాలా కన్నులవాడు కావాలా దేవునికి ఇచ్చిన ఆత్మీయ నేత్రాలు కాబట్టి ఈ లోకమంత చీకటి ఉంది ఈ చీకట్లో నుంచి నువ్వు వెలుగులు తీసుకురావాలా అందుకొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో వెలుగుగా పెట్టిండి అందుకు మనం వెలగాల ఈ లోకమంత చీకట్లో ఉంది అనేక కనులు ముయబడ్డాయి యుగ దేవత వాళ్ళకు గుడ్డితనం కలుగు చేసింది ఆ గుడ్డితనం నుంచి మనం బయట తీసుకొని రావాలంటే దేవుడు నిన్ను ఆ రీతిగా అలాంటి యాజకత్వం దేవుడికి ఇచ్చింది చూడండి కాబట్టి అది ఎంతో ప్రయాసంతో కూడింది కదా కాబట్టి ఆయన పరలోకంలో మనల్ని కూర్చొని పెట్టిండు ఈ అనుభవం మనకి ఎంతగానో మనకు అవసరం అందుకే పేతురు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం హైల్ రాసిన పత్రికలు మన మొదట మూలవాక్యం మనం వస్తున్నాము చూడండి ఏముంది అక్కడ ప్రతి ప్రధాన యాజికుడు అంటే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్న అంటే అది నీడ నిజస్వరూపం మన ప్రవ్వే కాబట్టి ప్రతి ప్రధాన యాజికుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాడి కాబట్టి నానా భాషల నుంచి నానా వంశంలో నుంచి దేవుడు అందరినీ ప్రతి ఒక్క బిళ్ళని ఏర్పరచుకున్నాడు ఎందుకు మనిషి అన్నప్పుడు శారీరకమైన వాడు కాబట్టి మనుషుల నుంచి అంటే ఈ లోకంలో నుంచి మనుషులు వాళ్ళందరించి దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో వాళ్ళందరినీ ఎందుకు మనిషి దైవంగా మారాలా నువ్వు మీరు దైవములు అనే వాక్యం దేవుడు చెప్పినా ఏశప్రభు కాబట్టి ఆయన దైవత్వాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వు దైవంగా మారుతావు ఏశప్రవే మన దైవం ఆయనే మన ప్రభు కాబట్టి ఆయన దైవత్వాన్ని ఆయన నిత్యశక్తిని దేవుడు మనకు అనుగ్రించి ఆయన స్వరూపంలాగా మనం మార్చుకున్నప్పుడు ఎందుకు ఆ రీతిగా చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన ఈ లోకంలో ఆయన పనిని మన స్థిరపరచడానికి ఆయన రాజ్యాన్ని స్థిరపరచడానికి రాజ్యం వెళ్ళేవల్ల మనమంతా కాబట్టి ఏర్పరచబడిన వారి పాపముల కొరకును ప్రజల అర్పణముల కొరకును బలులను అర్పించటకు దేవుని విషయమైన కార్యములు జరిగించటకై మనుషుల నిమిత్తము నియమింపబడను చూడండి ఎందుకు దేవుడు తన బిడ్డల సేవకులు ఏర్పరచుకున్నాడంటే పాపముల కొరకు అర్పణములను పాపముల కొరకు అంటే ఈ లోకంలో పాపం పోవాలంటే బలి అర్పణం అవసరం రక్తం చెందించింది పాప లేదు కాబట్టి ఆయన పరిశుభమైన రక్తాన్ని చిందించి మనకు పాప ఇచ్చిండు కాబట్టి ఆయనే బలిగా అర్పించబడడు కొరకు కాబట్టి ఆయన విధానం చెప్తుండు అంటే దేశ ప్రభు ఏ రీతిగా ఆయన యాజకత్వాన్ని చేసిండో ఆ అది నీ నా జీవితంలో కూడా అది నీకు నాకు గురి సాధించం మన జీవితంలో కూడా అది నెరవేరాలా అనే విషయం చెప్తుండ ఇక్కడ కాబట్టి అర్పణలను బరులను అర్పించటకు దేవుని విషయమైన కార్యములను కాబట్టి దేవుని కార్యలు జరిగించడానికి మనుషుల నిమిత్తం నియమింపబడును కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని నియమించిండు ఈ లోకంలో నువ్వు కొరకు దేవుళ్ళని నియమించి వాళ్ళందరికీ నువ్వు ప్రాయచిత్తం పాపంలో నుంచి వాళ్ళకి వెళ్ళ కల్పించాలంటే ఏసు ప్రభు దగ్గర వాళ్ళు చూపించాలా ప్రభు చూపించాలా ఆయన నీ పాపంలో కొరకు చనిపోయింది ఆయన కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఉదయం చనిపోయినప్పుడు ఆయన ఈ లోకంలో పురాతన కాలమైన ఎంతో మంది చనిపోయింది కింద అగాధంలో ఉన్నప్పుడు భూమి అగాధంలో కిందికి వెళ్ళిపోయింది ఆయన రక్తం తీసుకొని ఆత్మలో ఆత్మలో ఆయన వెళ్ళిపోయింది అక్కడ దేవుని ఆత్మలో ఆయన వెళ్ళిపోయి ఆ రక్తం తీసుకొని ఆయన ఈ ఉదయంలో మీ కొరకు నేను చనిపోయినా ఎవరైతే ఆయన రక్తాన్ని స్వీకరించింద్రో వాళ్ళకే పాపం నుంచి ముక్తి అంటే వారికి సంపూర్ణమైన విముక్తి లేదు కదా ఏసు ప్రభు అనేకుల కొరక రక్తం కాచిండు కాబట్టి అందుకు ఆయన బహుమానాలు తీసుకెళ్లిన వాక్యం ఏ పేస రాసిన మనం చూస్తాం అనేకమైన బహుమానాలు తీసుకెళ్ళినట్టు ఆయన కాబట్టి అది అది ఎంతో లోతైన వాక్యం అది ఆయన ఆత్మరూపుగా వెళ్ళి చర్ల మనల్లందరికీ సువార్త ప్రకటించినట్టు కాబట్టి ఈ లోకంలో శరళ చాలా మంది వాళ్ళందరికీ ఆయన విడుదల కల్పించిన మరణం ద్వారా సమాప్తం చేసింది ఎవరైతే ఆయన మరణాన్ని స్వీకరిస్తారో ఆయనను స్వీకరించ వాడికి నశింపక నిత్య జీవము వాళ్ళకి వస్తుంది స్వీకరించిన వాడికి నిత్య నరకమే కాబట్టి అందుకొరకు ఆయన ఈ లోకంలో మరణించి ఆ యాజకత్వాన్ని మనకిచ్చి అది మనం చెయ్యాలా అని దేవుడు మనం ఆయన పెట్టింది ఆ రీతిగా అందుకు పేతులు రాసిన పత్రికలు పేతులు జ్ఞాపకం చేస్తున్న అక్కడ రెండో అధ్యాయం మొదటి పేతులు ఐదో వచనంలో ఏసు ద్వారా దేవునికి అనుకూల మగు ఇదంతా ఎవరి ద్వారా వచ్చిందంట ఏసు ప్రభు ద్వారా దేవునికి అనుకూల మగు కాబట్టి ప్రతిదీది ఆయనకు అనుకూలంగా ఉండాల ఆయనకు అనుకూల మగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకు ఈ పాత నిబంధన కళలో అర్పించిన అర్పణలన్నీ శరీరకమైనవి ఇవి మనం అర్పించే అర్పణలు ఆత్మీయమైనవి కాబట్టి అవి ప్రకృతి సంబంధమైనవి ఇది ఆత్మీయమైన బలు అంటే ప్రార్థన విజ్ఞాపనలు అంటే నీ జీవితం నీ జీవితము ఒక బలిపీఠం లాగుండి ఎప్పుడు కూడా అది ప్రార్థన ధూపం చేత అది ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అంటే ను అర్పణలో మనుషుల కొరకు ప్రార్థనలు చేయాలా విజ్ఞాపనలు చేయాలా ధాన్యులు ప్రార్థన చేసింది కదా ప్రవ ఇర్మియా ప్రవశం నెరవేరింది ప్రవ డెబ్బై సంవత్సరాలు కావస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు సెల నుంచి బయట తీసుకొస్తారు ప్రభ అని ఆయన ఉపాస ఉండి గోని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు మనం ఉపాసలు నలుదేశా ప్రజల కొరకు కదా ఆయన తన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే ఆ ప్రజల కొరకు దేవుడు అక్కడ పెట్టినాయని ధాన్యుల్ని ఆ ప్రజల కొరకు ఎప్పుడు ప్రార్థించటాడు ధాన్యులు ఆ తొమ్మిదో దాయ మొత్తం ఆయన ప్రార్థన విన్నప్పుడు ఎక్కడైనా దుఃఖం వస్తుంటారు కదా మనకు కూడా ఆ ధాన్యులు ఎట్లా ప్రార్థన చేసిండు ఎంత తగ్గించుకుని అయినా ఆ దేవుని బ్రతినాడుకున్నాడు అక్కడ అర్పణ ఆయన ఆయన హృదయమో మండుతుంది ఆయన బలిపెట్టమో మండుతుంది కాబట్టి ఆత్మీయ దశం అర్థం చేసుకోదాం అలాంటి విజ్ఞాపన ప్రార్థనలో మనకి ఇప్పుడు అవసరం అప్పుడే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు ప్రవేశించవు అప్పుడే మనకు పరలోక దర్శనాలు కలిగిన ధాన్యులకి ఏసు ప్రభు చూసిండబోయే దినాల్లో ఏం జరగవుతుందో ధాన్యులకు బయలుపరచబడింది అన్ని బయలుపరిచడు దేవుడు ఈ చివరి కాలంలో ఎండ్ ఆఫ్ ద ఎండ్ చివరి దశలో మనం ఉన్నాం వాటన్నిటి మనం తెలుసుకోవాలంటే ఆ అనుభవం మనకు అవసరం అది మన నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీ అందుకొరకు మనం బహు జాగ్రత్త కలిగి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలా భయంకరమైన నీ జీవితాన్ని వాడు డెస్ట్రాయ్ చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు అనేక విధాలుగా వాడిని కొట్టడానికి చూస్తున్నాడు కానీ నువ్వు పడిపోవు ఎందుకంటే అపవాదని ఎదిరించిన వాడు అప్పుడు మీ ఎద్ద పారిపోయినాడు ఇంతకాలం వాడు మన తరిమిండు ఇప్పుడు వాళ్ళు మనం తరమాలా వాడి వాడి వాడు వేసిన బాణాలను మనం అగ్ని బాణాలు మనం ఆర్పివేయాలి అందుకు ఆయన సర్వాంజ కవచం ధరించుకొని ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనము దేవునికి విజ్ఞాపన చేసేలా ప్రార్థన ఉన్నప్పుడే ఆ సైతన్ శక్తులన్నీ కూలిపోతా అవన్నీ ఆల్టర్స్ అన్ని కూలిపోతా వాడు వేసిన ఆ వాడు వాడు ఇష్టవేసుకొని కూర్చున్న అక్కడ అవన్నీ కూలిపోవాల్సిందే చూడండి ధాన్యలు ప్రార్థన ఆ రీతికుండి డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతుంది ఎప్పుడు ఎవరికి మూర్తి కలుగుతుందంటే ఆ టైంకి ఆయన ప్రార్థనించే టైంకి ఆయన ఎంతగా ములుగులతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు రైతాన్ని అడ్డగించండు కానీ నికాయల దూత వచ్చి గాబ్రీల దూతను విడిపించిన తర్వాత ఆయన సమాచారం తీస్తే అక్కడ దానియలతో దేవుడు మా అక్కడ దూత మాట్లాడుతున్నాడు దానియలు నీ నువ్వు చేసిన ప్రార్థన అలకించడు బహు ప్రియుడు కాబట్టి ఆయన అక్కడ ఒక మాట్లాడాడు ఒకసారి చదవండి ధాన్యల గ్రంథంలో ఒకసారి చూద్దాం మనం దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము చూడండి తొమ్మిదో అధ్యాయము పదహారో విషయంలో ప్రభు మా పాపములను బట్టియు మా పితల దోషమును బట్టియు ఎరుసలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది చూడండి వారి పాపముల ద్వారా ఎరుసలేము వాళ్ళ పితరుల దోషముల ద్వారా విగ్రహాదం చేసిన వాళ్ళ పితరులు ఎరుసలేము నీ చుట్టూనున్న జను సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది అంటే అది అవమాన పాలైందని చెప్తున్నా అక్కడ అంటే ఎంత భయంకరంగా దేవుని బిడ్డలు జీవిస్తుంది ఈరోజు క్రైస్తవులు అంతే కదా వీళ్ళేం క్రైస్తవులు ఈలేం దేవుని బిడ్డలు ఎట్లా జీవిస్తున్నారు అని అన్నిలు మనల్ని అంటున్నారా లేదా చూడండి ఎంత భయంకరంగా చూడండి ఎరుసలేము నీకు ప్రతిష్టమైన పర్వతం కదా ప్రవ్వ ఆ ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌంద్రమును తొలగ నీ నీతి నీ నీతి కార్యములను అన్నిటినీ బట్టి విజ్ఞాపన చేయించాను కాబట్టి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన ఇరవై నాలుగు గంటలు ఆయన ఎంతగా బిజీ సెడ్యూల్ ఉన్న కానీ ధాన్యాలు ప్రార్థన చేస్తున్నాడు ఆయన మూడు పూట్లు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రజల కొరకు ఆయన ఆయన ఆయన దేవుడు అక్కడ అపాయింట్ చేసిన దేవుడు అక్కడ ఆ రాజ్యం మీద దేవుడు నియమించిన అక్కడ రాజ్యం మీద దేవుడు నియమించు నిన్ను నన్ను కూడా అనేకమైన రాజ్యాల మీద దేవుడు నియమించిండు తర్వాత ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థ ప్రార్థనలను విజ్ఞాపన ఆలకించి కాబట్టి మనం ఆయన దాసులం కదా ప్రవ్వ నీ దాసును ప్రవ్వ నా ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రభు సిద్ధానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ నీ ముఖ ప్రవేశము రానిము అది శిథిలమైపోయింది ఆత్మీయమైన మందిరము శిథిలమైపోయింది కానీ ధాన్యులు ప్రార్థన చేస్తున్నాడు తిరిగి ప్రవ్వ నీ ముఖ అంటే మీ వెలుగుని ఒకసారి మళ్ళా రాని ప్రవ్వ మరొక అవకాశం వాళ్ళకి ఈ అని ప్రార్థన చేస్తున్న ధాన్యులు వాళ్ళకొక ఒక అవకాశం ఈ ప్రవ్వ సెకండ్ సాంగ్ ఇంకొక అవకాశం ఈ ప్రవ్వా వాళ్ళంతా సిద్ధమైపోయినారు ప్రవ్వ వల సమకూర్చు ప్రవ్వ అని ఎంతగానో వేదంతో ప్రార్థన చేస్తున్నాయి చూడండి తర్వాత చివరికి చివరికి ఒక వాక్యం అది చూసినప్పుడు ఏముందంటే ఇరవై వచనంలో నేను ఇలాగూ ప్రార్థన చేయించి ఉండగా మొదట నేను దర్శనం చూచిన అతి ప్రకాశమానుడైన లాబ్లీలను ఆ మనుషులు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడి ముట్టెను ఆయన అప్పటిదాకా ప్రార్థన చేస్తున్నాను సాయంత్రం అంటే ఆరు గంటలు ప్రాంతం అంటే బలి అర్పించే టైం అన్నట్టు అతను నాతో ఈ సంగతి నాకు తెలియజేసేటట్టే ధాన్యలో నీకు గ్రహింప శక్తిని ఇష్టకు నేను వచ్చి కాబట్టి ఇటన్నిటిని గ్రహించాలంటే నీకు శక్తి అవసరం ప్రవ ఈ ఆత్మీయమైన సత్యాల నేను నాకు శక్తి ప్రవ ధ ఇచ్చిన ప్రవా శక్తి నాకు కూడా అనుగ్రహించు ప్రవ అనే అని మన ప్రార్థన ఉండాలి ఆ రీతిగా ఈ ఆత్మీయమైన విధానాలు ప్రవ వాటిని అర్థం చేసుకున్న శక్తి జ్ఞానము తెలివి బుద్ధి నాకు ఈ ప్రవ్వా అని ప్రార్థన మనకు అవసరం చూడండి తర్వాత నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుడకు వెళ్ళవల వెళ్ళవలనని ఆజ్ఞయి బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శనము భావము గ్రహించము ఆ భావము దేవుడు చెప్తున్న అక్కడ ఇక్కడి నుంచి చూసింది ఎందుకు విజ్ఞాపన చేస్తున్నక్కడ అన్నప్పుడు ధాన్య ప్రార్థనకు దేవుడు జవాబిస్తుంది ఇక్కడ తిరుగుబాటును మాన్పుటకును పాపముల నివారణ చేయటకును జనుల దోషము నిమిత్తము ప్రాయచితం చేటకును యుగ్గాంతము వరకు నటి నీతి బయలుపరచటకును దర్శనమును ప్రవచనమును ముద్రించటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకును నీ జనులకును నీ జనములకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బై వారంలో విధింపబడను అంటే ధాన్యాలను ప్రార్థన చేస్తున్న బానే ఉంది కానీ చూడండి ధాన్యులు ప్రార్థన ఎక్కడ చూడండి మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్న అక్కడ ప్రార్థన ఆయన అనుకుంటాను ఆ సందర్భం ప్రార్థన చేస్తున్న ధాన్యలు ప్రవ్వ డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ప్రవ్వ అని ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన భవిష్యత్తుకు సంబంధించిన ధాన్యులు ప్రార్థన అనేది మెస్సయ్య గురించి చెప్పబడిన ప్రవచనం అది ఏసుప్రభు పుడతాడు అప్పుడే అసలైన శిక్షకు ఆ నివారణ అత అసలైన పాపములకు అసలైన నివారణ ఆయనే చేస్తాడు ఆయనే లోకం మెస్సయ్య వస్తాడని ఆ ప్రవచనం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ తర్వాత ఆయన ఎట్లా మరణిస్తాడు ఏ రీతిగా ఉండడాన్ని కింద రాయబడ్డాయి కాబట్టి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకు కాబట్టి అతి పరిశుద్ధ స్థలాల్లో నువ్వు ప్రవేశించాలంటే నీకు ఆయన అభిషేకం అవసరం అతి పరిశుద్ధ స్థలం ఎవరు ఏ తర్వాత నువ్వు కూడా పరిశుద్ధ స్థలమే నువ్వు కూడా ఆయన ఆయన మందిరం కాబట్టి ఆయన నేను అభిషేకిస్తాడు కాబట్టి డెబ్బై వారంలో పడతానంటే మన ఆత్మీయ సత్యం మనకు చేసుకోవాలి కాబట్టి అది జరగబోయే ప్రవచనము దానియులకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రార్థన అక్కడ ఆ ఆ సమయానికి ఆ సందర్భానికి సంబంధించిన ప్రార్థన అయితే అది భవిష్యత్తుకు సంబంధించిన ప్రార్థన లాగా మారిపోయిందంటే చూడండి మన ప్రార్థన కూడా ఒకసారి మనం ప్రార్థన చేస్తుంటా ఉంటే అవి మారిపోతా ఉంటాయి భవిష్యత్తులోకి వెళ్ళిపోతాం మనం రాబోయే దినాలు ఏం జరుగుతపోతుందో అది దేవుడు అది చూపిస్తూ ఉంటాడు అందుకు మనం ప్రార్థన విజ్ఞాపన అవసరం ఆ ప్రార్థనలు చేసేవాడే శ్రీయోని పర్వతం మీదకి ఎక్కగలడు కాబట్టి ఇక్కడి నుంచి మన ప్రార్థనలు అరీతి ఉండాలి అని అది మన ప్రబోధి జ్ఞాపకం చేస్తే ఇప్పుడు చూడండి పేతు రెండో పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో పేతు మొదటి పేతురు రెండో అధ్యాయము ఐదో వచనంలో ఏసు క్రీస్తు ద్వారా ఇదంతా ప్రభు ద్వారానే ఏసు ప్రభు ద్వారానే అనుకూల మగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకు పరిశుద్ధ యాచకులుగా ఉండునట్లు మనమంతా పరిశుద్ధ యాచకులుగా ఉండాలా యాచకుడు పరిశుద్ధంగా ఉండాలా మన ప్రధాన యాజకుడు ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాల పరిశుద్ధ యాచకులుగా ఉండునట్లు అంటే మనం ఉండాలని చెప్తున్నాం అక్కడ మీరును సజీవమైన రాళ్ళ వలై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు కాబట్టి మీరు చెప్పండి అసలైన మందిరం ఏంది బిల్డింగ్సా అది ఆత్మ సంబంధమైన మందిరం అందుకే ఏసు ఆయన ఒక మాట చెప్తాడు అక్కడ ఆయన పిరాత దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆయన మీద నేరం మోక్తున్నప్పుడు ఏసు ప్రభు ఈ మందిరాన్ని పడగొట్టి మూడు దినాలే నేను కడతానండి కానీ వాళ్ళు ఈ మందిరాన్ని నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ కట్టిండ్రు కదా నువ్వు మూడు దినాలు ఎట్లా కడతావు కాబట్టి ఆయన శరీరం అనే మందిర నుంచి మాట్లాడుతున్నాడు మరి వాళ్ళకి అర్థం కాలే యాజకులకి ఈ రోజుకి కూడా ఆత్మ సంబంధమైన మందిర మీద ఈ రోజు ఏ పాస్టర్ కూడా అర్థం కాదు ఎవరికి అర్థం కాాలని స్థితులు మరి ఈ రోజు ప్రకృతి సంబంధ మందిరాలు బిల్డింగ్స్ కోసం కొట్టుకొని అది నిండాలా చేయాలని చెప్పి అంత పాలిటిక్స్ చేసి మొత్తాన్ని కలుషితం చేశారు దేవుని సేవని కానీ అక్కడ చిక్కబడారు గొప్ప జన సమూహం వాళ్ళను విడిపించాలంటే వాడు ఆత్మ సంబంధం కాదు వాడు శరీరమైన వాడు గ్రహించడు ఎందుకు శరీకముడు ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మసాంగమైన ఆత్మ విషయమైన వాటిని అంగీకరించడు వాడు ఎందుకు ప్రకృతి సంబంధమైన మనుషుల పద్ధతులతోనే వాళ్ళు తీసుకొని కాబట్టి వాళ్ళు నమ్ముతారు ఈ బోధలు ఈ టీచింగ్స్ లేవు సంఘాల్లో కాబట్టి దేవుడు మనకు అది కాబట్టి మనం వాళ్ళ వాళ్ళకి వెళ్ళి మనం ప్రకటించాలా ఇక్కడ నుంచి మన సేవ అది చూడండి ఆత్మ సామాన్యమైన మందిరం ఉన్నప్పుడు అక్కడ ఆ యాజకులు అడుగుతుంది చెప్తున్నారు ఈయన ఈ మందిరాన్ని నలభై సంవత్సరాలు కడితే ఈయన మూడు దినాల్లో ఈ మందిరం కడతాడు అని చెప్పి నేరం మొప్తున్నారు కానీ అక్కడ ఏం చెప్తాను తెలుసా చేతి పని చేతి పని అయిన ఈ మందిరాన్ని పడగొట్టి చేతి పని కాని మందిరంగా అది కట్టబడిన వాక్యం అక్కడ అంటే మనుషుల అస్తాల చేత కట్టబడిన మందిరం కాదది మనుషుల అస్తాల చేత కట్టబడిన మందిరం కాదది చేతి పని కాని మందిరం గురించి మాట్లాడుతున్న ప్రభు అక్కడ అదే ఆత్మ సంబంధమైన మందిరం సీయోను పర్వతం అది ఎవరికి బయలుపరచబడుతుంది అది అసలైన మందిరము ఆయన కదా రవ్వు ఎక్కడే అదే మందిరం కాబట్టి ఆయన ఎక్కడున్నాడు సియోను పర్వతం మీద ఉన్నాడు ప్రతి ఒక్కరిని సీయోను పర్వతం మీద తీసుకొని పోవాలా అది మన బాధ్యత దేవుడు మనకిచ్చిన విధానం అది కాబట్టి ఈరోజు ఏం మందిలో ఉన్నారో మనుషులు హస్తాల చేత కట్టబనే మందులు ఉన్నారు అందుకు అది దొంగల గుహగా రోజు ప్రార్థన లేవు అన్ని దొంగల గుహగా మనుషుల పద్ధతులు ఆచారాలు ఈ లోకపరమైన మర్యాదను అనుసరించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తయారైపోయింది అలాంటి స్థితిలో అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం పత్తి ప్రధాన యాజకుడు మనుషుల కొరకు నియమింపబడితే విజ్ఞాపన ప్రార్థన చేసి వాళ్ళని అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొని పోవాలి అనిలు వాళ్ళని తీసుకొని లోపలి తీసుకురాల్సింది పోయి వాళ్ళు అక్కడే ఆపేసింది వాళ్ళు అనేజులకు వెలుగ్గా ఇసరాల పెడితే దేవుడు వాళ్ళు వెలుగుగా వెలగలేకపోయి దేవుడు అనిల్ని మనల్ని ఏర్పరచుకొని ఆయన మార్గం నుంచి తండ్రి దగ్గర నడిపించగలిగినారు అతి పరిశుద్ధ ప్రభు ద్వారా కేవలం మన ప్రభు ద్వరనే కాబట్టి ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎందుకు ఆ రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధి యాచకుడిగా దేవుని తయారు చేసి ఆత్మస్థం లేని మందిరగా నువ్వు కట్టబడ్డావు కాబట్టి ఆ రీతిగా నువ్వు కాబట్టి చూడండి ఈ రోజు ఏ రీతిగా ఉన్నారా మనం ఏం చేయాలనే విషయము తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటికి మీదట మనం ఏం చేయాలా తిమోతి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనంలో అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో పౌలు చెప్తాడు తిమోతికి దేవుని మందిరం ఎట్లా ఉండాలా ఒకవేళ నేను ఆలస్యం తిమోతి నువ్వు బో పో నువ్వు పోయి చెప్పాలా మనుషులకి ఏం చెప్పాలా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో అనడు అక్కడ మందిరము సంఘం అంటున్నాడు అక్కడ ఎందుకు రెండు సందర్భాలు అక్కడ పౌలు మందిరంలో అన్నాడు తర్వాత సంఘంలో అన్నాడు మందిరమేంది సంఘమేంది నేను అర్థం చేసుకోండి జనులు ఎలాగు ఎలాగు ప్రవర్తించవాలను అది నీకు తెలియ తెలియవాలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది పత్తి సంఘము సత్యమునికి ఆధారం కావాలా ఎక్కడుంది సత్యం సంఘంలో ఎక్కడుంది సత్యం చెప్పండి ఎక్కడిసినా అబద్ధమే కదా దుర్నీతి స్వనీతితోని వ్యర్థంగా మానవ బట్టి అది చేయాలా ఇది చేయాలని చెప్పి అన్ని తీసుకొచ్చి పెట్టుకొని భయంకరంగా దేవుణ్ణి మహిమను సైతానికి ఇస్తున్నారు అది ఎంత భయంకరమైన పాపం తెలుసా ఎంత భయంకరమైన శిక్షణతో తెలుసా వీళ్ళే ప్రభా నీ నామని అది చేయలేదా ఇది చేయలేదా పబ్లిక్ మీటింగ్ పెట్టలేదా అక్కడ పెట్టలేదా ఇది చేయలేదా అక్రమం చేయవలరా మీరు ఎవరైనా అది అంటే క్రమాన్ని అక్రమంగా మార్చి నన్ను ఆరాధిస్తాను నాకు నా బిడ్డలు ఎట్లయితారు మీరు నామాన్ని వాడుకున్నారు నాకు రావాల్సిన మహిమని మీరు దొంగిలించినారు మీ స్వార్థం కొరకు మీరు వాడుకున్నారు ఆ రీతిగా కాబట్టి మీరు ఎవరైనా తెలియదు వెళ్ళిపోయిన నిత్యాన్ని అరకానికి అన్నారు దేవుని సేవకుల్ని ఎంత భయంకరం అది అది తలుసుకుంటేనే ఎంత భయంకరం కదా ఇంకా అవకాశం లేదు ఆ దినాన ఆ రీతి కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంకా అవకాశం ఎక్కడుంది అక్కడ కాబట్టి ఇది చివరి అవకాశం నీ కానీ ప్రేమతో వాళ్ళకు వాక్యం చెప్పాలా ఒక దశలో దేవుని ఆత్మాన్ని కఠినంగా నడిపిస్తాయి హెచ్చరించాలి కాబట్టి కాబట్టి నువ్వు అంతా సంపూర్ణ దీర్ఘ శాంతంతో నువ్వు హెచ్చరించాలి మనుషుల్ని చూడండి ఎట్లా ప్రవర్తించాలో అక్కడ చెప్తున్నాడు అక్కడ చూడండి అయితే చివరికి ఒక వాక్యాన్ని నేను చూసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తా చూడండి మలాకి గ్రంథం ఒకటో ఉదయం పదకొండు వచనంలో తూర్పు దశ మొదలుకొని పడమటి దశ వరకు అన్ని జిల్లులలో నా నామము గనముగా ఎంచబడును ఎక్కడ ఎంచబడుతుంది చెప్పండి ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది పత్తి స్థలంలో నలుదిక్కుల నుంచి పత్తి స్థలంలో నుంచి ఆయన నామము అన్య జిల్లలో ఘనంగా ఎంచబడును అనేది వాక్యం ఎట్లా ఎంచబడుతుంది ఆయన నామ ఘనంగా అనిలుకి సువార్త చెప్తే కదా ఎవరన్నా అనిలుగు సువార్త చెప్తున్నారా నేను చూసేంత కాడికి నాకు తెలిసినంత కాడికి ఎవరు చెప్తలే నాకు కలిసిన వాళ్ళు ఊరు ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనిలుకు సువార్త చెప్తాం బ్రదర్ అంటే చెప్పను వాళ్ళకి వాక్యం చెప్పడం బ్రదర్ అంటే వాళ్ళు వినరు బ్రదర్ వాళ్ళు వినరు బ్రదర్ వాళ్ళు కొడతారు బ్రదర్ అని చెప్తారు మోసకు దేవుడు చెప్పించిన అనిల్ కూడా అక్కడ ఒక స్థలాన్ని పెడితే వీళ్ళేం చేస్తారు వీళ్ళే అడ్డగిస్తున్నారు దేవుని మందిరంగా రాయకుండా వాళ్ళే ఆపేస్తున్నారు అక్కడ మరి దేవుని వాక్యం వ్యతిరేకమా కాదా ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అందరూ అన్ని జిల్లాలలో నా నామ ఘనంగా ఎంచబడుతున్నాడు తర్వాత సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణలను అర్పించబడును పత్తి స్థలంలో పత్తి స్థలంలో పత్తి స్థలంలో పత్తి స్థలంలో దేవునికి దేవుని ఆరాధించాలా పవిత్రమైన పరిశుద్ధమైన అర్పణలు అర్పించబడాలా అది ఆత్మ సంబంధమైన అర్పణను మాకు ఎందాక పత్రికలో ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలా ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా దేవుని ఘనపరచాలా దేవుని మయమపరచాలా అని ఈ వాక్యం చెప్తుంటే ఇస్రాల్ ప్రజలు ఏం చేశాను తెలుసా అడ్డగించిన వాళ్ళు ఈ రోజు క్రైస్తవులు పాష్వులను చెప్పుకున్న వాళ్ళు సేవకులను చెప్పుకున్న వాళ్ళు కూడా ఆ రీతిని అడ్డగిస్తూ ఉన్నారు వాళ్ళు తర్వాత ఏం జరుగుతుంది అన్య జనులలో నా నాము గనముగా ఎంచబడినని సైన్యములకు అధిపతికి యూహ సెలవిచ్చాడు అని ఎంత గంభీరంగా ఎంత చెప్తున్నాడు ఆ రీతిగా అది ఆజ్ఞ కదా ఆయన నాము ఘనపరచబడాల ఆయన మహారాజు మహారాజు కాబట్టి వాళ్ళు ఏం చేశాను ఎలాంటి అర్పణ తీసుకొచ్చాను కుటిదాన్ని కుంటిదాన్ని అన్ని తీసుకొచ్చి మలాకి గ్రంథంకి మొత్తం చెత్త చెత్తగా తయారైపోయింది ప్రవక్తలు అందరూ విచ్చల విడిగా తయారైపోయారు ప్రశాంతంలో పడిపోయి పాపము పరిపక్కం చెంది ఇక చచ్చిపోతున్న వాళ్ళు పాపంలో అంత భయంకర స్థితికి వచ్చిన మలాకి గర్ణంకి వచ్చేవారు ఏ ప్రవక్తడు నాలుగు వందల సంవత్సరాలు డాక్ మొత్తం చీకటి అప్పుడు మన ప్రభు పుట్టిండు ఆయన అప్పుడు ఆయన ఆయన పుట్టిండు మెస్ అయ్యే వస్తాడని ఉన్నాయి కానీ ఆయన పుట్టడానికి ఎవరు కూడా ఆయన గ్రహించలేని స్థితులు ఉన్నాయి అందరూ ఆయనకు చోటు ఇవ్వలేదు తల వాల్చుకుంటే చోటు పశువుల పాకలో ఎక్కడో దీన స్థితిలో ఆయన ఆయన అక్కడ పుట్టిండు ఆయన ఆయన జనం కూడా చాలా తగ్గింపు కదా ఎంత భయంకరమైన కాలం చివరికి గుడ్డి దాన్ని కుంటి దాన్ని అన్ని అసలైన శ్రేష్టమైన ఆర్పణలు అర్పించాల్సిన భవనిచ్చి ఈ రోజు మనిషి ఎట్లా ఎలాంటి ఆర్పణలు ఇస్తున్నారు పపవిత్రమైన ఆర్పణలను అర్పిస్తున్నారు వాక్యానికి వ్యతిరేకమైన వాటిని అర్పిస్తున్నారు అది పైగా దేవునికి నేను చేస్తానంటున్నారు చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు అది చెయ్యొద్దు అంటే అది చేస్తారు అది కాదంటే అది చేస్తారు నేను దేవునికి చేస్తున్నాడు ఎట్లయితే దేవునికి పరిశుద్ధం అది ముద్దంతా మంచిగా ఉండి కొంచెం పులుపు కలిస్తే ముద్దంతా పులిసిపోతుంది ఒకటి ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే వాడి అపరాధ యోగ వాక్యం లేదా ఎన్నోసార్లు మనం వాక్యం కూడా ఉల్లంఘిస్తున్నాం కదా ఒక్క విషయంలో తప్పిపోయి నైన్టీ నైన్ లో నైన్టీ నువ్వు పర్ఫెక్ట్గా ఉండి వన్ పోతే నీ నైన్టీ నైన్ పర్సెంట్ మనం బహు జాగ్రత్తగా ప్రార్థన చేతున్నప్పుడు మనం శుద్ధీకరింపబడి ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే నీళ్ళున్న మస్టు మాలిని అంతా తొలగించుకోవాలంటే నువ్వు నువ్వేం చేయాలా బలిపిట్టమే బలి పశు మీద నువ్వు కాల్చబడాలా అది బొగ్గు అయిపోవాలా నీలో పాపపు నియమాలన్నీ కాలిపోవాలా ఎప్పుడు తెలుసా ఆయన అగ్ని నీలో ఉన్నది అది మండుతున్నప్పుడు నువ్వు శరీరంగా ఉన్న నీ శరం అంతా నీ ఆత్మ జీవిస్తూ అది ఇంపెని సువాసన ఆ రీతిగా అది అర్పించబడుతుంది అందుకే ఎపిసీ పత్రిక రెండవ ధ్యాయంలో ఐదో అధ్యాయం రెండవ శయంలో క్రీస్తు ప్రేమించి పరిమళ సువాసనగా ఉన్నటకు ఆయన తను తాను బలిగాను అర్పణంగాను మీ కొరకు అర్పించుకున్నాడు కాబట్టి మీరు అలాగే ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు ఏసు ప్రభు ఎలాంటి బలిగా అర్పించబడి మీరు మనం కూడా అట్లా అర్పించబడాలా ఆయన కొరకు అప్పుడు తండ్రి స్వీకరిస్తాం నీ అర్పణలు దేనికి సంబంధించిన తెలుసు నీ విజ్ఞాపన దేనికి సంబంధించిన నువ్వు అర్థం చేసుకోవాలా ఇక్కడ నుంచి మనం ప్రార్థన జీవితం అది ఆయనతో ముఖాముఖిగా మనం మాట్లాడాలి కాబట్టి అలాంటి అనుభవం నాకు ఆశ ఉంది అది మనం అది తెలుసుకున్నాం కాబట్టి ఇక నుంచి మనం ఆ రీతికి మనం ముందుకి వెళ్ళి ఆయన నామాన్ని ఘనపచ్చాల ఈ లోకంలో మనుషులు భయంకరమైన ఈ లోకపు విధానాలు ఆచరిస్తున్నారు రోమి పత్రిక పైన అవుద్ది మొదటి వచ్చినప్పుడు కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించకుండాని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమిన కాబట్టి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధము నువ్వు దేవునికి అనుకూలమైన సజీవ యాగం అంటే నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలి నీ శరీరాన్ని నీ ఆత్మ ప్రాణ శరీరాన్ని సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవాలా నీ ఆత్మను సమర్పించుకొని ప్రాణాన్ని శరీరాన్ని సమర్పించకపోతే అది అర్పణంగా ఉండదు నీ శరీరం ఒకవైపు పరిగెత్తు ఉంటుంది నీ ప్రాణం ఇంకోవైపు పరిగెత్తుంటుంది నీ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఆత్మ సిద్ధంగా రెడీగా ఉంటుంది కానీ శరీరము ప్రాణము ఇవే అడ్డంకులుగా ఉంటాయి కాబట్టి ఆ రొంటిని కూడా మూడు దేవునికి సమర్పించాల అందుకే ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వ నా ఆత్మ నా ప్రాణశరీరంను నీ నీకు అప్పగించుకుంటున్నాను ఏసుకరి స్థనంలో ప్రవ్వ నీ ఆత్మ ద్వారా నడిపించి పరిశుద్ధాత్మను నేను ప్రార్థించాలా వచ్చేదింపు సౌకి కానీ మూలుగులతో మేము ప్రార్థించాలా పరిశుధాత్మ దేవ అలాంటి ప్రార్థన నాకు నేర్పించింది ప్రవ్వ అని ప్రార్థన మనకు అవసరం ఆయన గస్తమైన తోటలో ప్రార్థించినప్పుడు ఎంత భయంకరమైన వేదంతో ప్రార్థించింది ఆ ప్రాంతం కంపించింది కదా ఈ ఆ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ ఆ సృష్టి మొత్తం ఆయన ప్రార్థన వింటుంది అక్కడ ఆయన మూలుగులు ఆయన ప్రసవ వేదన ఒక సృష్టికర్త అంతగా ప్రార్థన చేస్తుండే ఎవరి కోసం ప్రార్థిస్తుండే ఆయన ఆ రీతిగా ఆయన సెలవు మరణం ఈ లోక పాపం ఒక్కసారిగా మీద కానీ ఆయన ప్రార్థన ద్వారా జయించగలినారు కాబట్టి అలాంటి ఈ సృష్టి ఈ లోకం పాపాన్ని జయించాలంటే ఈ లోకంలో దుష్ట శక్తులు జయించాలంటే నీకు ప్రార్థన అవసరం మనకు ప్రార్థన అవసరం ఒక యుద్ధం లాగా ఆయన సెలవు మీద గొప్ప యుద్ధం చేసింది ఆయన పాపాన్ని జయించే యుద్ధం అది ఈ సృష్టి మొత్తం పాపాన్ని ఒక్కసారి ఆయన మరణం ద్వారా సమాప్తం చేసింది అది గొప్ప యుద్ధం అది అసలైన యుద్ధం అది సృష్టిలో ఈ పాపాన్ని నిర్మూలం చేయాలంటే అలాంటి యుద్ధం మనం చేయగలమా దానికి ప్రవేశ సహాయకుడు కదా ద మ్యాన్ ఆఫ్ ఫారనర్ యహోవ యుద్ధ శూరుడు యుద్ధం జరిగించేది ప్రభు నీలోని ఆయన నడిపిస్తాడు యుద్ధం ఆడతాడు అందుకే ప్రభు అంటాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయవాడు ఎక్కువగా చేస్తాడు ఆయన బిడ్డలకు అంత దేవుడు ఇచ్చిండు అది మనకి సాధ్యం కాదు అది ఆయనకే సాధ్యం ఆయన నీలోని చేయిస్తాను నీలో గొప్పతనం కానే కాదు ఆయన అది చెప్పి నేను గొప్పవాడిని నేను అది చెప్పేది కాదు ఆయన నీలోనే చేస్తాడు నువ్వు కాదు చేసేది నువ్వు ఒక పాత్ర అంతే అందుకే ప్రభు చెప్తాను ఇక్కడ ఏమంటున్నా అక్కడ సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా అంటే సజీవంగా సచ్చిపోయిన దాన్ని కుంటివాడిని గుడ్డివాటిని వాళ్ళు అర్పించారు దేవునికి గుడ్డి దాన్ని కుంటి దాన్ని అర్పించిన వాత నీ నీ నీ శ్రేష్టమైన నీ జీవితాన్ని దేవునికి ఇచ్చాడు నీ దేహమే దేవుని ఆలయం నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని అన్నింటినీ ఆయనకు సమర్పించాల సజీవ యాగంగా నుండి అక్కడ సత్య పని ఎవరికి కావాలా సచి పని సజీవ యాగంగా నువ్వు ఆయనకి సమర్పించుకోవాలి అంటే సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోవాలని చెప్తున్నక్కడ తర్వాత ఇటు దే దేవుని వాచ్యాని బట్టి మిమ్మల్ని బ్రతనాడుకుంటాం ఎందుకు ఆయన బ్రతనాడుతు పౌలు రోమి రోమన్ సంఘానికి ఎందుకు మనం బ్రతనాడుతాం ఎందుకు మనం అనేకులు మనం రాబ్రదర్ అని చెప్పి మనం బలవంతం చేస్తాం ప్రభు వాక్యం నడిపించాలా ఎట్లైనా సరే వాక్యం నింపాలో ప్రభు వీళ్ళు తీసుకొని రావాలో ప్రభావ ఎందుకు మనం ప్రయాసపడుతుంటాం ఈ వాక్యం తెలుసు కాబట్టి మనకి దేవుని వాత్చల్యం పట్టి మనం బ్రతనాడుతున్నాం ఇట్టి సేవ మీకు యుక్తమైంది ఇలాంటి సేవ కొరక కదా దేవుడు మనం ఏర్పరచుకుంది ఇలాంటి సేవను పక్కన మానవ సేవ మానవ పద్ధతులు కలిగిన సేవ చేస్తాను ఈరోజు దాన్ని మనం డిస్ట్రాయ్ చేయాల ఆ దుష్ట శక్తిని వాటిని పారదోలాల మనం వాడు మందిరంలో దేవుని మందిరంలో ఉన్నాడు వాళ్ళ హృదయాల్లో వాడు కానీ వాళ్ళ హృదయంలో ఉన్నట్టు కూడా వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు నేను దేవుడికి చేస్తున్నాను కదా అని ఆ గుడ్డి మైకంలో ఉన్నాడు వాళ్ళకు గుడ్డి తన బలిగేసిన వాళ్ళ మీద ఇంకా ముస్కే ఉంది ఆ ముస్కు ఇంకా వాళ్ళని తీయాలంటే ఎవరు తీయాలా ముస్కు ఏ ప్రభుత్వ ఎవరు తీరు అది నీ ద్వారా అది దేవుడు జరిగిస్తారు తర్వాత రెండవ వచ్చంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకపు మర్యాద అంటే అనిలు ఆచారాలు కదా అనిలు చేస్తూ ఉంటారు వారి దేవ వారి దేవతలకు వారు చేసినట్టు మీ దేవుడికి మీరు చేయవలదు అని చెప్పిండే ద్వితీయోపదేశ కారణంలో ఈరోజు మనుషులు అలాంటి ఆచారాలు చేస్తున్నారా లేదా తెలిసి కూడా ఏం కదా కదా పిల్లలు సంతోషపెట్టాలి కదా బ్రెదని చెప్తూ ఉంటారు అది మంచిగా ఉంటారు చెప్పడానికి బానే ఉంటుంది చూడండి ఈ లోకపు మర్యాదను అంటే యుగము ఈ యుగం చేసి ఆచరణను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించాలి ఇది కదా టైం ఈ లోకము ఈ లోక విధానాలు చేసుకుంటూ పోతుంది వాడి పని వాడు చేసుకుంటూ పోతుడు సైతాను వాడి పనివాడు చేసుకుంటూ పోతున్నాడు వాడు కూడా యుద్ధానికి మనుషులు పోగ చేసుకుంటున్నాడు వాడు దుష్ట సమూహాన్ని కానీ మనం ఏం యుద్ధ వీరులు యుద్ధ శూర్యులను మనం తయారు చేసుకుంటూ పోవాలా వాడి మీదకి వ్యతిరేకంగా వాడి మీద యుద్ధాన్ని ప్రకటించాలా ఇది ఆత్మీయమైన యుద్ధం కదా ఈ యుద్ధము ఈ రోజు సేవకులు చేస్తలేరు ఈ రోజు దేవుడు మనకు అది కాబట్టి మనం యుద్ధ శూర్యులుగా వాళ్ళని మనం తయారు చేసి సంఘాలను మనం స్థిరపరచాలా సంఘం అంటే చర్చలని కాదు ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే ప్రతి ఒక్కరిని యుద్ధ శూర్యులుగా ఒక గొప్ప వీరులుగా మనం తయారు చేయాల అది మన సేవ చూడండి భూతమున సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంది ప్రవ్వ ఏంది ఉత్తమమైంది ఏది సంపూర్ణమైంది అది అది దేవుని చిత్తమైందో అది మనం అడగాల అనే సన్నిధిలో ధాన్యులు ప్రార్థన చేసేడు ఆయన ఏంది ప్రవాహి పరిస్థితి అన్నప్పుడు ఈ డెబ్బై సంవత్సరాలు కాబోతున్న ప్రభావం ఆగు ధాన్యాలు అని దేవుడు జవాబిచ్చింది అక్కడ మైసయ్యా ప్రవచనం కాబట్టి ఈ లోకంలో ఏం జరగబోతుందో కూడా దేవుడు మనకు చూపిస్తాడు యోహన్ భక్తుల్లాగా మనం పైకి వెళ్ళాలా అక్కడ పోతే దేవుడు మనకు అవన్నీ చూపిస్తారు అక్కడ గ్రంథాలు అని చేతులు అవన్నీ మనం తీసుకోవాలా వాటిని ఓపెన్ చేసి అవి మనం ఈ లోకంలోకి వచ్చి అమలు పరచాలా అనే విషయం అలాంటి ఆత్మీయ స్థితికి మనం ఎదిగినప్పుడే రాబోయే విశేషమైన కార్యాలు జరిగితే నీ పోరాటం కూడా అంత భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధానికి ని సిద్ధపడాలా చూడండి ప్రభు చిత్తం పరీక్షించి దేవుని చిత్తమేందో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం రూపాంతము పొందాలంట సంపూర్ణమైన రూపాంతం అంటే ఏసు ప్రభు ఒక మనం పోయినప్పుడే అప్పుడే మనం ఇవన్నీ మనకి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకోగలం దేవుని చిత్తం ఎందుకు వెదలంటే అన్ని చేస్తూ దేవుని చిత్త ఏంటంటే ఆయన ఏం చెప్పడు ఆయన చిత్తాన్ని నువ్వు చే నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సజీవ యాగంగా ఆయనకు సంపూర్ణంగా నువ్వు సమర్పించబడి ఆయన చిత్తాన్ని గ్రహించి ఈ లోకపు మర్యాదను ఆచారాలు పద్ధతులు రుచి చూడొద్దు ముట్టొద్దనడు చూడండి ఈ లోకాల్లో అయితే చేస్తారు ఇస్రాల్ ప్రజలు తీగ ఆ మందిరంలో తీసుకొచ్చి ఆ చెట్టును పెట్టి వాళ్ళు పూజించినారు తంబూజి దేవతది అది ముక్కుకు వాసన చూపుసుకుంటే దేవుని కోపం పడుతుందా లేదా పిల్లలు కట్టెలు పెడుతున్నారు కళ్ళు లేమో పిండి వంటం చేస్తే ఆకాశ రాణికి వల్ల దేవు దూపం వేస్తున్నారు ఆ రీతికి చేస్తున్నారు అందుకు పౌలు అంటాడు మీరు దినములను ఆచరణలో పాటించొద్దని ఈ లోపపు మర్యాదన కాదా అక్కడ దేవుడు ఎట్లుంటాడు ఇది సత్యం కాదు ఇది అబద్ధం బ్రదర్ అని చెప్తే దేవుడు నీకొక్కడికే బయలుపరిచిండా లోకమంతా ఒక వైపు ఉంటే నువ్వొక్కడే ఒక వైపు ఉంటావా మార్టిన్ లోదరు ఆయన మార్టిన్ లోదర్ ఒక రాజ్ దగ్గరికి వెళ్ళిండు ఆయన గొప్ప పోరాటం చేసిండు ఆయన క్రైస్తవ సంఘంలో ఇది అబద్ధం రుజువు పచ్చిండు ఆయన దేవుని వరకు నిలబడితే ఆయన ఆ రాజు చెప్తుండడు అక్కడ మాట ఏం లోదర్ ఈ ఈ దేశమంతా ఈ లోకమంతా ఒక సైడ్ ఉంది నువ్వు ఒక్కడ వైపు ఉన్నావు చివరికి ఆయన స్నేహితులు కూడా ఆయనతో పాటు ఉన్న స్నేహితులు కూడా లాస్ట్కి ఆయన నుంచి దూరం అయిపోతే ఒక్కడే అయిపోయినాడు ఆ ఒక్కడే ఏం చేసింది వెళ్తా కేథలిక్ మతాన్ని రెండుగా చీల్చిపడేసింది ఎంతమంది సత్యం బయటకు వచ్చేసినారు ఒక్కడే స్నేహితులు కూడా విచ్చిపెట్టి వెళ్ళిపోయింది ఎవరు విచ్చిపెట్టా కానీ ప్రభు కదా నువ్వు ఒంటరివి కాదు కదా నా దేవుడు నా నేను ఆయన నా కుడి పాషన్లో కనుక నేను కదల్చబడు అంటాడు దావిది రాజు కదల్చబడను అన్నాడు ఆయన నీ కుడి పాషన్లో నీ రైట్ ఆయన అంటూ అక్కడ తన్నితో మాట్లాడుతుంది దావి ఆత్మలో మాట్లాడుతున్నాడు అక్కడ ఆత్మీయ సత్యం కాబట్టి ఆయన నీలో ఉన్నాడు ఆయన ఆత్మ నీలో ఉన్నది కాబట్టి ఏసు నీలో ఉన్నాడు కదా నువ్వు నీ పక్కన ఎవరో లేకపోవచ్చు కానీ ఏసు నీ పక్క ఉన్నాడు యుద్ధం చేపిస్తాడు నీతోటి యుద్ధం నేర్పిస్తుడు నీ నీ చేతులకు పోరాటాలు నీ వేళ్లకు పోరాటాలు నేర్పిస్తున్నాడు యుద్ధం దుష్టశక్తితో యుద్ధం ఇది ఈ యుద్ధం నేర్పించాల మనుషులకి ఇది తెలుసుకోకుండా ఎన్ని ఎంత ప్రయాసపడిన ఏ రీతిగా ఉన్నా కానీ అవి తాండవిస్తుంటే గృహాల్లో ఇండ్లలో దూరి ఆ దయ్యాలు మనుషులను పట్టి పీడిస్తుంటే గ్రహించలేని శక్తులు ఉన్నారు కానీ అది దేవుడికి మనకు బయలుపరిచినప్పుడు మనం చెప్పకుండా ఎట్లా ఉండగలం మనం చెప్పాలా మనం అనేకులు చెప్పాలా కాబట్టి మనకు కూడా ఎన్నో బలహీతలు ఉన్నాయి కదా కాబట్టి వాటి అన్నిటిని షేధించుకోవాలా ఈ సత్యం తెలిసిన నీవు ఎప్పుడు కూడా నువ్వు ఆగిపోవడానికి వీలేదు నీకు ఎక్కడ అవకాశం దొరికినా పోయి వాక్యాన్ని ప్రకటించాలా నాకు తెలిసిన కాడికి నాకు బయలుపరిచిన దేవుడు మన గ్రూప్లో బయలుపరిచిన ప్రతి ఆత్మీయ సత్యాలని నేను ప్రతి ఒక్కరికి నేను ప్రకటించిన చూడండి ఆ ప్రార్థన విన్నాను ప్రతి ఒక్కరి ప్రార్థన చేపించి నేను ఆ ఫ్రెండ్లో కూడా ఆ కుటుంబం ద్వారా ప్రార్థన చేపించిన ఎందుకంటే ఆ పూర్వీకుల ఆత్మలు వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి వాటి మన మన ఇంటి పేరుని విమోచించుకోవాలా అదొక యుద్ధం కదా ప్రార్థన పోరాటం పోరాటం చేస్తేనే ఉండాలి అప్పుడే మన కుటుంబానికి దేవుని కాపుదలు ఉంటుంది అప్పుడే వాళ్ళు విచ్చిపెట్టిపోతాయి ఈ సత్యం ఎప్పుడు తెలుసుకుందా క్రైస్తవ సంఘం ఆత్మీవే ప్రపంచం అనేదే తెలియదని స్థితిలో ఉంటే ఎట్లా వాళ్ళు విజయం పొందుతారు ప్రభుకులకు ఉంటారంటే అది ఒక చిన్న గుంపుకు మాత్రమే బయలుపరచబడు అందులో మనం ఉన్నవని గర్వించేదే లేదు మన అహములు చూపించాల్సలేదు అది కేవలం ఆయన కృప ద్వారానే మనకు అనుగ్రహించబడింది అంతే ఆయన ఈ దేహంలో ఉన్నంత కాలం ఆయన మహిమపరచాలా ఆయన రాజ్యాన్ని స్థిరపరచాలా కాబట్టి ఆయన రాకట బహు సమీపకుంది కాబట్టి మనం సిద్ధపడి అనేకులు మనము అనేకులకు మనం సిద్ధపరచాలా అనేకులు యుద్ధ శూరులుగా మనము తయారు చెయ్యాలా కాబట్టి ప్రతి దశలో మనము జాగ్రత్తగా ప్రభు కొరకు మనం జీవించి ఆయన కొరకు ఈ లోకంలో ఆయన నీతి సత్యాన్ని మనము స్థాపించాలా ఆయన రాజ్యాన్ని మనం కట్టాలా అందుకొరకు దేవుడి ప్రధాన యాజకుడిగా అయిన మన ప్రభువు యాజకుడైన మన ప్రభువు నిన్ను ఒక యాజకుడిగా రాజుగా తయారు చేసింది కాబట్టి మన రాజులాగా మనం ఉంటాం యాజకులాగా రాజు సైన్య యుద్ధంలో ఆ దేశాన్ని కాపాడే రాజు యాజకుడు ప్రజల బాగుకలు తీసేవాడు రెండు రోల్స్ కాబట్టి రెండు బాధ్యతలు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అడన్నిటి మనం పాటించి ఆయనతో సంభాషించి ఆ స్థితికి మనం ఆత్మీయ దశలో ఎదగాల మన ఆత్మీయ జీవితం ట్రాన్స్ఫామ్ కావాలా రూపాంతం ఆయనలో రూపాంతం మనం పొందాలా అలాంటి ప్రయాసం ప్రభు మనకి ఇవ్వాలా ఆశ ప్రయాసం ఉంది ఆశ ఉండాలా దాని తగ్గట్టు ప్రయాసం కూడా మనం పడాలా కాబట్టి వాటి అన్నిటి షేధించుకోవాలా అన్నిటి మీద విజయం పొందాలా అసలైంది నీ శరీరం యొక్క గొప్ప యుద్ధం సైతంతో యుద్ధం చేసే తర్వాత విషయం నీ శరీరాన్ని నువ్వు జయించాలా ఫస్ట్ నీ ఆత్మ నీ ప్రాణం నీ శరీరాన్ని నువ్వు ఫస్ట్ నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని జయిస్తాలా అది జయిస్తేనే ఆ ఆ మూటికి రక్షణ అవసరం కాబట్టి ఆ మూడు నువ్వు ప్రభుకి సమర్పించాలా నీ ఆత్మ నీ ప్రాణంను నీ శరీరాన్ని ఆయన సమర్పించినప్పుడే నువ్వు స్టేబుల్ గా స్థిరంగా ఉండగలవు లేకుంటే నీ మనసు ఎట్లా ఉంటుంది చంచల మనసు ఉండొద్దు మనకు ఆయనకు ఒక రోషం కలిగి పౌరుషం కలిగి మనం జీవించాలా ఆ ఈ చివరి కాలం ఉంటున్న మనము పరిశుద్ధాత్మ కొరకు మనకు కనిపెట్టాలా ఆయన అభిషేక అగ్ని అభిషేకం దేవుని ఆత్మతో నింపబడాల మనం దేవుని అగ్ని మన నుంచి మనం మాట్లాడుతుంటే అగ్ని బయలుదేరాల దురాత్మ వాటి స్థానాల మీద మనం దాడి చేయాలి యషియా రాజు ఆయన ఎనిమిది సంవత్సరాలకు రాజు అయినప్పుడు హోషియా యశియా నాలుగు సంవత్సరాలు దేవుని సంధిలో ఉన్నాడు ఆయన అప్పుడే రాజ్యం పట్టాభిషేకం అయింది రాజుగా పెట్టిండ్రు తర్వాత ఆయన దేవుని సంధిలో విచారించింది నాలుగు సంవత్సరాలు పన్నెండో సంవత్సరాల నుంచి ఆయన స్టార్ట్ చేసింది ఆయన పాలన ఫస్ట్ ఫాలో ఏం తెలుసా ఆ బలిపీఠాలు మొత్తం కూలగొట్టేసింది ఆయన విగ్రహార్థన అయిపోయింది ఇస్లాల్ ప్రజలు అంతా విగ్రహార్థికులుగా తయారైపోయినారు ఈ రోజు క్రైస్తవులు అంతా విగ్రహార్థికులుగా అది నువ్వు ఎట్లా డెస్ట్రాయ్ చేయాలనేది ఆయన ఎట్లా ప్రవ్వ ఈ నేను నాకు ఇచ్చిన ఈ యొక్క అధికారాన్ని నాకు ఈ రాజుగా పెట్టిన ఈ లోకంలో ఈ దేశమే రాజుగా నన్ను పెట్టినా ప్రభు కాబట్టి ఈ దేశం ఈ రీతిగా ఉన్న అపవిత్రంతోనే భయంకర విగ్రహాలతో ఉంది ప్రభవ చేయాల ప్రభ అంటే ఆయన ఏమిటే అది రాజ్యం చేయలేదు నాలుగు సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల నుంచి పైన అయ్యేట వరకు మధ్యలో ఏం చేసిందంటే దేవుని సంగతిలో ఉన్నాడు ఆయన దేవుని దగ్గర అడిగింది దేవుని ఎట్లా జీలా ఆయన అడిగినాడు ఆయన మనకు కూడా అలాంటి ప్రార్థన జీవితం అవసరం అందుకు మనం ప్రార్థన ఉన్నప్పుడు అన్ని బయలుపరచబడుతున్నప్పుడు అవి మనం పోయి అమలు అప్పుడు ఆయన బయలుదేరి ఇస్రాయల్ దేశంలో ఉన్న ఆ బలిపిటాల దుష్ట శక్తులు ఆ దయ్యాలు కట్టిన అన్నిటిని గోలగొట్టేసి అప్పుడు ఎరుశలంకి వచ్చింది ఆయన అప్పుడు మందిరం మీద ఫోకస్ పెట్టింది చూడండి ఇవన్నీ ఆత్మీయ సత్యాలు అలాంటి ప్రార్థన మనకు కూడా అవసరం మనం కనిపెట్టాల ఆ స్థితికి మనం ఎదగాలని కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృప మహిళా ఏసు ప్రభావ నీకు ఎంతో ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకునేందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ ప్రతి ప్రధాన యాచకుడు మనుషుల నిమిత్తం ఏర్పరచబడ్డాడు ప్రభ ఈ లోకంలో ప్రతి ఒక్కరు మీరు ఆ మీరు ఈ లోకంలో ప్రధాన యాచకుడు మీరే ప్రవ్వా ఆ యాజకత్వాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు మీ మరణం ద్వారా ప్రవ్వా నా తండ్రి పరలోక రాజ్య తాలపు చెవులు మీకు ఇచ్చిందని అన్నారు కాబట్టి మేము ఆ తాలపు చెవులు మీరు మాకు ఇచ్చినారు మేము వెతకాల పోయి పైన వాటి వెతకాల ప్రవ్వ నైనా ఈ లోకంలో ప్రవ్వ దుష్ట శక్తిని విజృంభించి పనిచేస్తాను ఈ ప్రవ్వ కాబట్టి నైనా అనేకులు ప్రవ్వ ఏం చేయాలా ఏం చేయాలని తెలియని స్థితిలో ఎటో తెలియని స్థితిలో అయోమయ స్థితిలో ఉన్నారు ప్రవ్వ అలాంటి భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం కాబట్టి ప్రవ్వ ఇది యుద్ధం ఇది ఆత్మీయ యుద్ధం అని ప్రవ్వ పౌలది చేస్తున్నారు కాబట్టి ప్రవ్వ అది తెలియని స్థితులను ఈ రోజు ప్రవ్వ ఎంతో మంది ప్రవ్వ వాళ్ళందరినీ మేము ఈ ఆత్మీయమైన సత్యాల మేము ప్రకటించి వాళ్ళు యుద్ధ శూర్యులుగా ఈ వాక్యలు మేము వెంట రిలీజ్ చేయాలా ప్రవ్వా మీ సాయం మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించండి ప్రవ్వా గొప్ప దైవానికి ఎంతో వందరాలు ప్రవ్వా ఇది మేము నోరు మూసుకొని మేము మౌనుగొనడానికి వీలుంది ప్రవ్వ అయినా మేము ఇటు వెల్లడి చేయాలా ప్రవా అనేకులకు రిలీజ్ చేయాలా ప్రవ్వా మాకు మీరు బయలుపరిచిన ప్రతి ఆత్మీయ సత్యాన్ని మేము బయలుపరచాలా అనేకులు చూపించాలా ప్రవ్వా ఎవరిని ఏమని అనుకుని ప్రవ్వా కాబట్టి నైనా మేము వాటిని మేము ప్రకటిస్తాం ప్రవ్వా నైనా అలాంటి ధైర్యం కలిగి మేము ముందుకు పోతున్నాం మీరే ఆమోదించి నడిపించండి మీకు ఒక సాక్షిని పెట్టుకొని అయినా ఓ ప్రవ్వా నైనా ఈ లోకంలో ప్రవ ఎంతో మంది ప్రవ్వా అయినా ఈ లోకపరమైన ఆచారాలతోని ప్రవ కొట్టిబిట్లు ఆడుతున్నారు ప్రవ్వా ఎంతో మంది ప్రవ్వా కానీ అది ఎక్కడ పోతుందో తెలియదు ప్రవ్వా అది భయంకర స్థితికి దారి తీస్తుంది ప్రవ్వ వాళ్ళు ఏ స్థితిలో ఎక్కడ పోతుందో తెలియని స్థితిలో వారి పాపంలో క్షమించమని ప్రార్థం వాళ్ళందరూ కృపజపించినైనా ప్రవ్వా మీరు ఎలాంటి అర్పణ కోరినారో ఎలాంటి శ్రేష్టమైన వాటి మీరు కోరినారు కాబట్టి వాళ్ళు అరీతి ఇవ్వలేకపోయినారు ప్రవ్వా అన్ని జిల్లలు నీ నామం మీరు చెప్తున్నారు అక్కడ కాబట్టి పత్తి అర్పణలు పత్తి ప్రతి స్థలంలో పత్తి ప్రాంతంలో నాకు దూపములు వేయాల పవిత్ర ప్రార్థన జరగాల నన్ను శుతించాలన్న నామాన్ని గనపరచాలని మీరు చెప్తున్నారు ప్రవ్వ కాబట్టి ఆ రీతిగా జరగాల ప్రవ్వా ఆ ప్రవచనం ప్రవ్వా నైనా అది నెరవేరను కాక ఏసుక్రీస్తంలో అది మేము మీ నామాన్ని మహమపరుస్తాం ప్రవ్వా రీతిగా సమస్త అన్ని జనులకు ప్రవ్వా మీ మందిరం ప్రార్థన మందిరం కనబడిన ప్రతి హృదయం ప్రార్థన మందిరంగా ఏసుక్రీస్తంలో మారును కాక హాలియ సమస్త అన్ని జనులకు మీ వాక్యాన్ని ప్రకటించాల ప్రవ్వ సైతన్ రాజ్యాన్ని నేను కూలగొట్టాల వాడిని బలిపెట్టాలి వాడిని మీకు కూలగొట్టాలా ఆల్టర్స్ వాటన్నిటి మేము కూలగొట్టాలా ఈశ క్రీస్తు నామూల ప్రవ్వ అలాంటి శక్తిని మీరు మాకు ఇచ్చినారు వాళ్ళు నిరాధాయుడు ప్ర వాళ్ళు ఎలాంటి ఆయుధం లేదు కానీ క్రైస్తవులు వాడికి ఆయుధాలు ఇస్తున్నారు అది మేము చెప్పాల ఆత్మీయ సత్యం ప్రవ్వా ఏ రీతిగా మేము చెప్పాలా మీ ఆత్మ నడిపింపు మాకు అనుగించండి మీరు అక్కడ తొలిగింది ప్రభావ మేము సిద్ధపడాలా మా పని మీద త్వరగా ముగించుకోవాలా వాటి విజయం పొంది ప్రభావ మేము ముందుకు పోవాలా ప్రభావ ఆ రీతి మీరు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని శాసన పెట్టుకొని ఆరుగును పాలుగు ప్రదర్శిస్తారు అందరి దీవించి ఆశ్రయించి నూతనంగా అభిషేకించి వాళ్ళ పరిచయం ఇంకా ఉన్నత స్థితి లేవనెత్తి ప్రతి చోట మీకు ఒకరు శాసన పెట్టుకొని సైతారజ్యం కూలగొట్టడానికి ప్రభావ ప్రతి రాజ్యాల మీద మీరు మమ్మల్ని నియమించినారు ప్రభావ విరగొట్టకు నలగొట్టడకు పడగొట్టడకు కట్టుటకు నాటుటకు ఈ దినమున నేను అనేకమైన రాజ్యాల మీద మీరు నియమించను కాబట్టి ఆ సత్యం మాకు బయలుపరచబడింది కాబట్టి ప్రవ్వ మేము అడుగు పెడుతున్న ఏ రాజ్యంలో కూడా ప్రభ ఏ సైతం రాజ్యం కూలిపోవాలా ప్రవ్వ వాళ్ళని పూల కొట్టాల ప్రవ్వ అనే కులింతా నడిపించాలి అలాంటి సేవలు నడిపించి ఈ రాత్రి కళ మాకు మంచి నిద్ర అనుగించిన ప్రవ్వ ఏ కులి స్థుతించాలని ప్రతి చోట మీకు మమ్మల్ని శాస్త్రం పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించిన తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానం నడిపి మనకి అందరికీ కేబీఎం కృపను కుటుంబాలకి ఇంకా ఎంత ఎంతమంది అయితే ఆరాధన పాల్గొనేదో వాళ్ళందరికీ ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఆ కుటుంబీకులందరికీ సంతోషం సమాధానం స్వస్థత ఆదరణ ప్రతి ఒక్క బిడ్డకి కలుగునిగాక ఆమెన్ ఆమెన్